పరిశుద్ధుల వగుదేవా మీకు వందాలనైనా మహోనతుల తండ్రి మీకు తృప్తుల స్తోత్రాలనైనా ప్రవ్వాసుక్రీస్తు పరుషుధ నామం మేము గృహంలో అడుగుపెట్టినాం తండ్రి ఈ గృహానికి మీ యొక్క శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థించినాం ప్రవ్వా ఈ గృహం తట్టు మీ యొక్క కన్నులు చూ చూడమని ప్రార్థిస్తున్నాం నైనా ఓ ప్రవ్వా ఈ గృహం లోకప్పుడు ఓ ప్రభు మీ సన్నిధి దిగింది తండ్రి మీరు అందరు చూస్తున్నారు ప్రవ్వ ఇప్పుడు మేము మీ సన్నిధి కొరకు కనిపెట్టుకున్నాం ఎక్కడ ఇదని కూడి ఉంటారో అక్కడ వారి మధ్యలో నేను ఉంటానన్నారు నైనా ఆ వాగ్దానం ప్రకారంగా ఇప్పుడు మా మధ్యలో ఉన్నారు తండ్రి అవును ప్రభ మేము పరిశుద్ధ సంభాషణలో మేముంటుండగా ఓ ప్రభు మీ యొక్క పరిశుధాత్మ నడిపి దయచేయండి మేము మీ యొక్క స్వరాన్ని వినడానికి సిద్ధపడుతున్నాం మా చెవులను సరిచేయండి మేము మీ యొక్క వాక్యాన్ని వినాలా వాటిని స్వీకరించాలా మా జీవితంలో దాన్ని అవలంబించుకోవాలా దాని నుంచి మేం విడుదల పొందాలా ప్రవ్వ అవును ప్రవ్వ ఆ వాక్యాన్ని మేము అనేకల సాక్షార్థంగా అనేకులకు దాన్ని ప్రకటించాలా అటువంటి సాక్ష్యము ఈ కుటుంబీకులకు అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించుతున్నాం తండ్రి పేదూర్ రాసిన మొదటి పత్రిక పేదూర్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చిన పేతూరు రాసిన మొదటి పత్రిక వచ్చింది ఆల్రెడీ కదా వచ్చిన్నదంటే ఆల్రెడీ పాస్ట్ వస్తుంది అంటే భవిష్యత్తులో ఆల్రెడీ వచ్చిందంటుంది ఇక్కడ తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరగ కాలం వచ్చి ఉన్నది అంటున్నాడు ఇంగ్లీష్ లో అంటే ఆల్రెడీ వచ్చేసింది ఫర్ ద టైమ్ ఈస్ కమ్ దట్ జడ్జ్మెంట్ మస్ట్ బిగిన్ అట్ ద హౌస్ ఆఫ్ గాడ్ అండ్ ఇఫ్ ఇట్ ఫస్ట్ బిగిన్ అట్ వాట్ షాల్ ది ఎండ్ బి ఆఫ్ దెమ్ దట్ ఒబే నాట్ దాస్పుల్ ఆఫ్ గాడ్ ఇక్కడ ఏముందంటే ఫస్ట్ తీర్పు దేవుని ఇంటికే అని ఇక్కడ వాక్యం తర్వాత సువార్తకు అవిధేలైన వారికి ఎవరైతే సువార్త్రునీకరించో వారికి సెకండ్ జడ్జిమెంట్ అంటే సైకిల్ అన్నట్టు ఫస్ట్ సీరియల్ గా ఫస్ట్ జడ్జిమెంట్ ఎవరికంటే దేవుని దేవుని ఇంటికి కాబట్టి దేవుని ఇల్లు అన్నప్పుడు ఏదనేది మనం అర్థం చేసుకోవాలా దేవుని ఇల్లు ఎవరు చెప్పండి మన హృదయమే అంటే మనమే మనం అందరం కలిస్తేనే దేవుని ఇల్లు కాబట్టి ఫస్ట్ జడ్జిమెంట్ ఎవరికంట కానీ రోగుల రాష్ట్ర చూస్తాం ఎనిమిదో అధ్యాయంలో అంతేనా కదా రోణ రాష్ట్ర పత్రికలు చూస్తున్నాము ఆ యొక్క మనం ప్రభులో ఉంటే మనకి తీర్పు ఉండదు కదా కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ ఈ వాక్యం ఏమంటుంది తీర్పు ఎవరికి ఫస్ట్ దేవుని ఇంటికే దేవుని బిడలకే ఫస్ట్ తీర్పు అనుంది కానీ అక్కడేమోసులో ఉంటే తీర్పు లేదు రెండు ఆపోజిట్ వాక్యాలు చెప్పండి క్రీస్తు ఏసున్నంత వారికి ఏ శిక్ష లేదు ఏ విధి లేదు కానీ ఇక్కడేమంటున్నాడు ద టైమ్ హాస్ కమ్ దిగిన్ అట్ ద హౌస్ ఆఫ్ గాడ్ తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభ కాలము వచ్చి ఉన్నది అంటే ఇది ఆరంభమయింది ఆరంభమైంది కంటిన్యూ అవుతుంది అది ఒక రోజు కంప్లీట్ కాబోతుంది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు కాబట్టి చాలా మందికి ఇది రావాల ఈ డౌట్ ఏంటంటే ఎందుకు దేవుని ఇంటికి తీర్పు ఫస్ట్ పాయింట్ ఎందుకు దేవుని ఇంటి తీర్పు అంటే ఆయన వచ్చే టైంకి దేవుని ఇల్లు ఎట్లా తయారైంది మొదట బాగానే ఉంటది తర్వాతనే మనుషుల జీవితం కృతగా రక్షింపబడ్డ వారు ఏ రీతి ఉంటారో తెలుసు క్రొత్తగా బాప్తిజం పొందిన జీవితం ఎట్లుంటుందో మీకు తెలుసు ఎక్కడ ఆసక్తి దేవుని యొక్క వాక్యంలో ధ్యానించడమే గాని గంటల గంటల ప్రార్థన చేయడమే గాని వాటిలో చాలా తీవ్రమైన ఆసక్తి కనిపిస్తుంటది ప్రతి దాంట్లో ముందుకు దేవుని పని అనగానే ముందుకు మరిగెత్తాలా అనే ఆసక్తి ఉంటది కానీ క్రమేణ గ్రాడ్యువల్ గా స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ ఈ లోకంలో జారు చూస్తూ ఉంటాం ఆయన వచ్చే టైం సంపూర్ణంగా జారుకుంటారు అనేసి ఆయనే జ్ఞాపకం ఎందుకంటే మనుషుకు తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రేమను కనుగొనునా కదా ఆయన తిరిగి వచ్చినప్పుడు ఈ లోకంలో ఆయన ప్రేమ కనిపిస్తుందా ఆయన ఎక్కడ చూపించింది ప్రేమ కల్వరి శిలలో చూపించింది ఆ ప్రేమ మనుషుల్లో ఉంటదా అని ఆయననే ప్రశ్నిస్తున్నాడు ఇంగ్లీష్ అట్లా లేదు ఇంగ్లీష్ లో ఏముంది ద సన్ ఆఫ్ మ్యాన్ కమ్స్ విల్ హీ ఫైండ్ ఫెయిత్ తెలుగులోనేమో ఆయన ప్రేమను కనుగొన తిరిగి కానీ ఇంగ్లీష్ లో తెలుసా ఆయన తిరిగి విశ్వాసాన్ని కనుగొనునా మనుషులలో విశ్వాసం ఉంటదా అన్న అనుమానం కలుగుతుంది అంటే మీరు అర్థం చేసుకోవాలా మరి ఎవరిని వర్షిప్ చేస్తున్నది చర్చ్ ప్రపంచం అంతటా మీకు తెలుసు లార్జెస్ట్ పాపులేషన్ పాపులెస్ పాపులేషన్ ఏంటంటే క్రిస్టియన్ పాపులేషన్ కదా ఎక్కడైనా అంటే అది మతపరంగా లార్జెస్టే కానీ ఆత్మీయంగా లార్జెస్ట్ గా అనేది ఆయన వచ్చే టైంకి ఆయన వచ్చే టైంకి లార్జెస్ట్ పాపులేషన్ లాగా కనిపిస్తలేదు అంటే నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టిన పుట్టిన దాని ఉండొచ్చు కాని ఆయన వచ్చే టైంకి క్రైస్తవులలో కూడా విశ్వాసం ఉంటదా అన్న ప్రశ్న వేస్తున్నాడు అక్కడ కాబట్టి ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు నేను చూపించాలా ఆయన ఎందుకంటే మన సేవ జీవితం అంతా మనుషులు నేను సిద్ధపరచడం ఆయన రాకటి కొరకు సిద్ధపరచాలా ఎందుకంటే ఇంకెప్పుడు వస్తాడు ఇది ఎప్పటి నుంచో వింటున్నాం తాతల నాట కాలం నుంచి వింటున్నాం లేదు రెండో రాకలకు సంబంధించింది ఇంకేం వస్తాడు లేదు ఇంకా చాలా కాలం ఉందిలే అని అన్న క్రైస్తవుల గురించి చెప్తున్నా నాతోనే అట్లా క్రైస్తవులు కొంతమంది ఏ ఇంకేం వస్తాడు అట్లా అంటే నాకు సూచనలు అంటే నువ్వు ఏ సూచనలు చూస్తున్నావు నేనే మనం ఏం సూచనలు అనే రాకడకు యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు మత్సవార్తలో మన ప్రభుత్వ నోటి ద్వారానే చెప్పిండు కదా ఆ సూచనలు మీరు మీరు ఎప్పుడన్నా ఓపికతో వాటిని ధ్యానించండి ఎవరిని మిమ్మల్ని మోసపరచుకోనకుండా చూసుకుని అంటాడు ఫస్ట్ సైన్ అది మత్తస్వార్త తిరునాధ్యంలో ప్రవ్వా నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంది ప్రవ్వా అంటే ఫస్ట్ సూచన ఏంటంటే ఎవరు కూడా మిమ్మల్ని మోసించకుండా చూసుకోండి మీరు జాగ్రత్త పడండి కాబట్టి అంటే ఫస్ట్ సూచన ఎందుకు గుర్తు చేస్తుందంటే ఎండ్ టైంలో అంత మోసపోతారు అందరు మతపరమైన జీవితంలో క్రైస్తవ జీవితంలో అంత మోసపోతారు మనం కనిపిస్తుంది బాహాటంగా ఈ రోజు క్రైస్తవ జీవితం ఏ రీతిగా మోసపోతుంది విషయం మనుషుల కల్పితాలు ముసలమ్మ ముచ్చట్లు గలత రాష్ట్ర పత్రికలో పౌలంటాడు భూతంలో బోధతట్టు తిరిగిందంట క్రైస్తవ జీవితం గలతి సంఘము భూతంలో బోధతట్టు తిరిగింది సరే అంత డీటెయిల్ గా నేను మీకు చెప్పాను ఈ రోజు కానీ అదే ప్రకటన గందంకొస్తే క్రైస్తవ సంఘం ఎట్లా తయారైందంటే నికోలైతుల బోధ తట్టు తిరిగింది నికోలైతుల బోధ అంటే కేథలిక్ బోధ యాక్చువల్ చెప్పాలంటే మనం ఓపెన్ గా చెప్పాం కానీ చిన్న గుంపు కాబట్టి చెప్తున్నా పబ్లిక్ లో చెప్పాను నేను నికోలైతుల బోధ అంటే కేథలిక్ బోధ కేథలిక్ బోధంటే భక్తులని పూజించడం సైన్స్ ని పూజిస్తారు సైన్స్ అంటే భక్తులు కదా భక్తులని వాళ్ళు ఏమంటారు ఒక పదం తెలుగులో పునీత అంటారు భక్ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పునీతుడు అంటాడు పునీత్ పునీతుడైన ఆంతోనీ పునీతుడైన ఆంధ్రయ ఇట్లా సెయింట్ యాంతనీ సెయింట్ సెయింట్ జోసఫ్ అట్లా అన్నట్టు అంటే వాళ్ళంతా పరిశుద్ధులు వాళ్ళ దైవికమైన వాళ్ళ దైవికమైన జ్ఞానం ఏంటంటే ఆ భక్తునికి పూజిస్తే ఆ భక్తుడు పక్షంగా దేవునికి పూజిస్తారు కేథలిక్ మతం అదన్నట్టు కేథలిక్ మతంలో దేవునికి నీకు మధ్యలో వీళ్ళు భక్తులు సెయింట్స్ ఇప్పుడు మదర్ ట్రీసా కూడా సెయింట్ అయిపోయింది కదా ఇప్పుడు మదర్ ట్రీసన్ కూడా పూజిస్తారు అన్నట్టు క్యాథలిక్ లో కొత్తాలో కేథలిక్స్ మదర్ ట్రీసన్ పూజిస్తారు అన్నట్టు ఎందుకు పూజిస్తారంటే మదర్ ట్రీస పూజిస్తే ఆయన ప్రభుకి వినవించుకుంటది మన పక్షంగా కాని చాలా తేటగా చెప్తారు కదా పౌలు తిమోతి రాష్ట్రపతి చెప్తారు కదా మనకి తండ్రికి మధ్యవర్తి ఒకడే ఆయన పేరే యేసు క్రీస్తు కదా మనకు మధ్యవర్తి మీకు మీకు దేవునికి మధ్యవర్తి ఎవరు మనోజ్ బ్రదరా చంద్రశేఖర్ బ్రదరా సిస్టరా కొన్నిసార్లు మీరు అట్లా తీసుకుంటున్నారా లేదా చెప్పండి ఒకప్పుడు తీసుకున్నారా పాస్తర్ కూడా కాదు అది నేను మీకు చెప్పాను పాయింట్ ఏంటంటే దేవునికి మనకి మధ్యవర్తి పాస్టర్ కూడా కాదు దూరదృష్టం ఈరోజు ప్రపంచం అంతటా పాస్టరే ఎవరు తయారు చేసుకున్నారు మధ్యవర్తిగా ఎవరు తయారు చేసుకున్నారు అది నీకు ఎటువంటి సమస్య తండ్రి దగ్గర పోవాల్సింది పోయి నువ్వు ఎవరి దగ్గర పోతున్నావు మధ్యవర్తి ఒక మనిషి అంటే పాత్ర అంటే మనం ఓపిక చెప్తే కొంచెం బాగుండదు ఒక మనిషిని మనము మధ్యవర్తి తయారు చేసుకొని ఆయన దగ్గరకు పోతున్నాము నీ హృదయం అంతా ఆయన స్థితిలో గుమ్మరిస్తున్నావు అసలు నువ్వు నీ హృదయాన్ని ఎక్కడ కుమ్మరించుకోవాలా ప్రభుని సాన్నిధిలో ప్రభు దేవుని చెంతకు వెళ్లి రహస్యంగా నువ్వు గదిలోకి వెళ్లిపోయి తల్లిపేసుకుని నీ హృదయాన్ని కుమ్మరించాలని అంటేనే ప్రార్థన చేస్తా ఈ రోజు కూడా ఆ వేదనంతా నా హృదయంలో ఉన్న బాధ అంతా కక్కుతా ఉంటుంది ఎందుకంటే బయట గక్కలేదు అందరు అందరి ముందు అందరి ముందు కితే వీడేందుకు ఇట్లా ప్రార్థన చేస్తుంటారు కాదు రాక్షమన్నాడు కదా కాబట్టి క్లాజెట్లకు వెళ్ళిపోయి తలిపి వాళ్ళు చిన్న ప్రార్థన పూజ గది పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు కదా పూజ గదులు అందులో పోయి వాడు సాయంత్రం దీపం వెలిగించాలా నూనె పోయాలా పూజ చేసి రావాలా అంతగా నిష్ట వాళ్ళకుంటది నీకు నాకు ఎక్కడుంది అంత నిష్ట మన ఇంట్లో అట్లాంటి స్థలాలు ఉన్నాయా ప్రేయర్ నాకు ఒకటి ఎప్పుడు చాలా ఆశ అన్నట్టు ఏంటంటే ఒక ఒక టేబుల్ ఒక చిన్న టేబుల్ లాంటిది తయారు చేసుకొని అది ఎట్లుంటుంది మీకు తెలుసు మన మన ట్రెడిషనల్ చర్చెస్ అలా ఉంటుంది మీకు ఆంగ్లికన్ చర్చెస్ మీరు అక్కడి నుంచి వచ్చినలే కదా దాన్ని ప్యూస్ అంటారు ఇంగ్లీష్ లో ప్యూస్ అంటారు వాటిని అంటే కూర్చోవచ్చు మళ్ళీ అక్కడనే మోకాలుండి ఇట్లా చేతులు పెట్టుకుని ప్రార్థన చేసుకోవచ్చు కదా అట్లాంటిది ఒకటి తయారు చేసుకొని పెట్టుకోవాలని ఉంది నాకు ఇంట్లో ఎందుకంటే చిన్న పంచి అట్లా పెరిగిన వాళ్ళం కాబట్టి ప్రార్థనలో ఆ చర్చిలో పుల్పిట్ ఆ ఫ్యూలో కూర్చోవాల ఇంకా ప్రార్థన అన్నప్పుడు దాని మీద మోకలు మోకల్కి మంచి మెత్తటి అది కూడా పెడతారనట్టు దానికి అక్కడ అక్కడ నుంచి వచ్చింది ఆ కల్చరు ఆ ప్రేయరు అంటే నేనైనా ఎందుకు చెప్తున్నానంటే అవి పోయినాయి ఇప్పుడు ఎవరికి అట్టుకుంటలేరు నేను ఒకవేళ అట్లా కట్టుకోవాలకుంటే ఇల్లు అట్లాంటిది ఒక చిన్న రూమ్ లో అట్లాంటిది పెట్టి కార్పెంటర్ ని పిలిపించి అట్లాంటిది చేయించుకొని చిన్న రూమే ఎక్కువ పెద్ద కూడా అందులోకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి తాళం వేసుకోవాలా లేకుంటే బయటకి వెళ్ళి చెప్పాలా తాళం వేసుకో మా వైఫ్ కి గాని మా పిల్లల గారికి ఎవరు చెప్పాలి తాళం వేసుకొని మీరు వెళ్ళిపోండి బయటికి నేను ఇక్కడే ఉంటాను మీరు వచ్చినాక మీకు గ్యాప్ కమోస్తే తలుపుదిరవండి అని చెప్పి ఎట్లుంటది అట్లా తయారు కావాలి మనం ఎందుకంటే దేవుని భక్తులు అందరూ అట్లనే చేసిన వాళ్ళు గతంలో బైబిల్లో చూస్తాము రాత్రులంతా ప్రార్థన చేసేటోళ్ళు దేవుని భక్తులు ముఖ్యంగా ప్రవక్తలు నైట్ అంతా ప్రేయర్ చేసేటోళ్ళు ఏలియా నైట్ అంతా ప్రేయర్ చేస్తాడు ఎషయా నైట్ అంతా ప్రేయర్ చేస్తాడు ఇర్మియా రాత్రులంతా ప్రార్థన చేసేటోడు భక్తులు ప్రవక్తలు అందరూ రాత్రులు రాత్రులంతా ప్రార్థన చేసేటోళ్ళు వాళ్ళతోనే మాట్లాడి దేవుడు ఎవరు అన్ని గంటలుగా ప్రార్థన చేసినారో వాళ్ళతోనే మాట్లాడతాడు దేవుడు కాబట్టి మనకి ఇది ఇది రియల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను ఆయన స్వరం నేను విన్నవాని కూడా చెప్తున్నా నేను ఆయన స్వరం వింటే ఫ్రీజ్ అయిపోతుంది బాడీ ఐస్ లాగా నాకు అయింది నాకు అనుభవం అయింది మొత్తం ఇట్లా ఆయన స్వరం వినంగానే మొత్తం ఇట్లా ఎక్కడ బాడీ ఎక్కడ అసలు కలతలేవు ఇట్లా రాయిలాగా అయిపోయినాయి అంత పవర్ఫుల్ వాయిస్ అనేది ఆయన అంటే అంత శక్తిమంతుడు మన ప్రభు కాబట్టి మనం ఆయన ఎదుర్కోబోతున్నాం ఒక రోజు అందుకే పరిగెత్తిపోతారు మనుషులు సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటూ ఎందుకు పరిగిపోతారు ఆయన వస్తుంటే భరించలేరు నేను ఎట్లా అనుకుని గురించి ఈయన వస్తుంది ఇట్లా నేను ఏరీతిగా బోధ వినని ఈయన గురించి కానీ వచ్చే విధానం చూస్తే ఎందుకు గుర్తు అంటే వాళ్ళు ఆయనని ఆ రీతిగా గ్రహించలే మన ప్రభు ఇట్లా ఉంటడా అనేది వాళ్ళకి తెలియదు వాళ్ళు నమ్మింది వేరే అందుకే పావులు కొన్ని రాష్ట ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ నేను ప్రకటించని మరి ఒకసు నేను ప్రకటించని మరి ఒక సువార్తని వేరే ఒక ఆత్మను మీరు పొందుకుంటున్నారంటారు మీరు వేరొక ఏసుని వెంబడిస్తున్నారు వేరొక సువార్తని వెంబడిస్తున్నారు వేరొక ఆత్మని వెంబడిస్తున్నారు పొందుకుంటున్నారంటారు నిజమైన యేసు ఎవరు నిజమైన సువార్త ఏంది నిజమైన ఆత్మ ఏంది అవి నీకు తెలియకపోతే ఆ రోజు వచ్చినప్పుడు కొట్టుకుంటూ పరిగెత్తిపోతారు మానం అట్లా అందుకే ఈ జడ్జిమెంట్ సంబంధించిన నేను కొన్ని విషయాలు మీకు ఈ రోజు పంచుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మీరంతా దేవుని వాక్యంలో బాగా తరబి పొందిన వారు మీరు మీకు ఇవన్నీ తెలుసు ఇవన్నీ విషయాలు జాగ్రత్తగా మీరు వీటన్నిటిని ధ్యానించినవాల్ వాళ్ళు కాబట్టి కొంచెం ఈ యుగము ముగించే టైం గురించి గత వారం నుంచి నేను ధ్యానిస్తున్నాను చాలా ప్రాంతాలలో ఆయన రాకడా సంబంధించిన సూచనలు చాలా ధ్యానిస్తూ ఉంటాం కదా పౌలు కూడా వాటిని ఎన్నిట్నో అనేక పర్యాలు వాటిని చూపిస్తూ మనుషులకు ఒక్కటి చూడండి రెండవ దశ పత్రిక దశలోనికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం దశలోనికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచ్చినం చాలా ఇంపార్టెంట్ పౌలు కూడా ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే మన ప్రభు ఏ రం చేస్తుండో ఆయన కూడా అదే విధంగా జ్ఞాపకం చేస్తుండో ఈ రోజు మనమందరం దాన్ని జ్ఞాపకం చేసుకోవాలా ఏంది చూడండి మూడవ వచనంలో లెట్ నో మ్యాన్ డిసీవ్ యూ అంతే ఉందా తెలుగులో ఏమైనా ఉంది ఎవరును రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం మొదట బాగా అర్థం చేసుకోండి మొదట భ్రష్టత్వము సంభవించి బాగా అర్థం చేసుకోండి ఫస్ట్ భ్రష్టత్వం సంభవిస్తుంది ప్రపంచమంతట భ్రష్టత్వము స్ప్రెడ్ అయిపోతుంది ఫస్ట్ ఇది మన టైంకి సూచన ఇది ప్రపంచమంతట భ్రష్టత్వము సంభవిస్తుంది తర్వాత నాశన పాత్రుడైన పాప పురుషుడు ఇక్కడ నేను ఇంగ్లీష్ లో చూస్తున్నా తర్వాత చెప్తాను సార్ ఫస్ట్ ఇది కంప్లీట్ గానే ఈ వాక్యము మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది మీ దగ్గర ఇంగ్లీష్ బాబు ఉంటే చాలా క్లియర్ గా ఉంటుంది చూడండి ఇంగ్లీష్ బైబుల్ నేను చదువుతాను ఇంగ్లీష్ బైబులు ఉంది భ్రష్టత్వం అంటే పాపము భక్తిహీనత దుష్టత్వము అన్ని కలిసి ఉంటాయి అన్నట్టు లేక సంపూర్ణంగా దేవుడి నుంచి దూరం వెళ్ళిపోవడం భ్రష్టత్వం కంప్లీట్ గా దేవుడి నుంచి వెళ్ళిపోవడం భ్రష్టత్వం కంప్లీట్ గా దేవుడి నుంచి డిటాచ్ అయిపోతారు ఆచారబద్ధంగా జీవిస్తారు గాని ఎట్టి పరిస్థితుల్లో పరిశుభత భక్తి ఇటువంటి ఏమని ఉండవన్నట్టు అవి నేను చూపిస్తాను అవి ఇంగ్లీష్లో మాలసారి చదువుతాను తెలుగులో చూద్దాం చూడండి మలో సార్ చదవండి ఎవరన్నా మొదట బ్రసత్వము సంభవించి హా చూడండి నాశన పాత్రుడు అలా రెండు విషయాలు జ్ఞాక్యం చేస్తుడు నాశన పాత్రుడు పాప రెండు విషయాలు జ్ఞాకం చేస్తుడు తర్వాత అతను బయలుపరితనే గాని ఆ దినం రాదంటే ఎండ్ ఈ యుగము ముగించే టైం ఇది చాలా ముఖ్యమైన వాక్యం ఇది సాధారణంగా ఎక్కడ ధ్యానించారు ఏ చర్చస్ లో కూడా ధ్యానించారు ఇది ఈ యుగము ఎండ్ ఎట్లా ఏ టైమ్ లో ఉంటుంది అంటే ఇది సూచన చెప్తున్నాడు ఏందా సూచన అంటే ఇంగ్లీష్ అవుతుంది ఇప్పుడు చూడండి ప్రశ్నోత్వం అంటే లెట్ నో మ్యాన్ డిసీవ్ యు బై ఎనీ మీన్స్ ఏ రూపకంలో అయినా వాడిని మోసగించకుండా మీరు జాగ్రత్త పడని తర్వాత ఫార్ దాట్ డే షల్ నాట్ కమ్ ఎక్సెప్ట్ దేర్ కమ్ అవే భ్రష్టత్వం అంటే ఇక్కడ ఏముందంటే ఫాలింగ్ అవే ఉంది ద గ్రేట్ ఎ గ్రేట్ ఫాలింగ్ అవే అని కింగ్ జేమ్స్ అనుకుంటా ఎ గ్రేట్ ఫాలింగ్ అవే భ్రష్టత్వం అంటే అేట్ ఫాలింగ్ అవే అంటే ఫాలింగ్ అవే అంటే ఏం చెప్పండి ఆయన నుంచి పడిపోవడం ఇప్పుడు అర్థమవుతుంది భ్రష్టత్వం అంటే పడిపోవడం ప్రభులో బాగా వెలిగి ఆరిపోవడం ప్రభుతో పాటు సేను పర్వతం మీద నివసించి అక్కడ నుంచి క్రిందకు పడిపోవడం ఉపమాన రీతిగా చెప్పాలంటే లూసిఫర్ ఏరీతిగా దేవుని సన్నిధి నుంచి కింద పడిపోయిండో దాన్ని గ్రేట్ ఫాలింగ్ అవే అంటారు చాలా గ్రేట్ ఎందుకంటే పర్లోకం నుంచి భూమి మీద పడవేయబడడం ఆదం అవాళ్ళు సృష్టించబడక ముందే అది జరిగింది ఈ లోకంలో మనం అందుకే ఆదికాండం మొదటది అని చెప్తే చూస్తాం అక్కడ చాలా క్లియర్ గా సైతాను అక్కడ నుంచి పడవేయబడము చీక చీకటి అగాధములో అట నీటి మీద దేవుని ఆత్మ అలాడచ్చినది అగాధంలో చీకటి ఉన్నది అది ఎక్కడి నుంచి వచ్చింది చీకటి అది ముందటి నుంచి ఉంది చీకటి కాబట్టి ఆది కాండంలో అంత చాలా కేట చూపిస్తుంది అంటే ఆదమాలను సృష్టించబడక ముందే ఈ కథ జరిగింది లూసిఫర్ క్రింద పడవేయడం దాన్ని మనం గ్రేట్ ఫాలోవే అంటున్నాం ఫాలో జల్స్ కాబట్టి గ్రేట్ ఫాలోయింగ్ అవే అనేది సంబంధించాలనేసి తెసలో పౌలి విషయాన్ని జ్ఞాపించ ఎక్సెప్ట్ దేర్ కమ్ అవే ఫస్ట్ దాన్ ఆఫ్ సిన్ బి రివీల్ ద సన్ ఆఫ్ పెరి పాడుగు పా ద మ్యాన్ ఆఫ్ సిన్ బి రివీల్డ్ ద సన్ ఆఫ్ పెరిడిషన్ రెండునే యాక్చువల్ ఇక్కడ మ్యాన్ ఉంది సన్ ఉంది తెలుగులో అట్లా లేదు అందుకే చాలా కేర్ఫుల్ గా మనము వీటిని ధ్యానించాలి తెలుగులో ఇంగ్లీష్ లో క్రాస్ చెక్ చేసుకోవాలి ఇక్కడ మ్యాన్ ఆఫ్ సిన్ అని ఉంది తర్వాత ద సన్ ఆఫ్ నాష్న నాశన పాత్ర యాక్చువల్గా అయితే ఇస్కర్ యోతి ఉద్యోగం గురించి మాట్లాడేటప్పుడు ద సన్ ఆఫ్ ఫెరెడిషన్ అంటారు అక్కడ మ్యాన్ ఆఫ్ సిన్ గురించి ఇస్కర్ ఆ రీతిగా సంబోధిస్తారు అన్నట్టు కాబట్టి ఇది చాలా మంది ఏమిటంటే సైతాను బాహాటంగా కనిపించే టైము అనేసి కొంతమంది ప్రకటిస్తుంటే నేను విన్నాను కానీ అది కానే కాదు ఇది ప్రపంచం మానవ జీవితానికి సాదృశ్యంగా ఉంటది అంటే మొదట భ్రష్టత్వం సంభవించినాకనే అంతము ప్రపంచమంతా భ్రష్టత్వంలో ఉంటది మనం ఎవరిని పూజిస్తున్నావు క్రైస్తవ జీవితము లార్జెస్ట్ పాపులేషన్ క్రైస్తవులే కదా ప్రపంచంలో మరి ఎవరు పూజిస్తున్నారు వాళ్ళు ఎవరిని పూజిస్తున్నారు ఈ ప్రవచనం ఏముంటుందంటే మొదట మొత్తం భ్రష్టత్వం సంభవించాల ప్రపంచం అంతటా గాని అంతా అల్లకలోలము అల్ల ఇవన్నీ అందుకే పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ తిమోతికి రాసిన రెండో పత్రికలో ఈ భ్రష్టత్వానికి సంబంధించిన విషయాలు చెప్తాడు నేన ఆ చూపించి వాక్యాన్ని ముగిస్తా ఎందుకు చూపించాలనుకుంటున్నానంటే మీకు ఒకవేళ మనలో అటువంటి భ్రష్టత్వం ముందేమో పరిశీలించుకోవడం కోరు ఎందుకంటే ప్రపంచమంతట భ్రష్టత్వము ఉంటది ఫస్ట్ దాని తర్వాతనే ఈ యుగాంతం అని పౌరు జ్ఞాపకం చేస్తున్నాడు ఫస్ట్ ద గ్రేట్ ఫాలింగ్ అవే జరగాల దాని తర్వాతనే అంతం కాబట్టి మొదట భ్రష్టత్వం సంభవించినాకనే అంతం కాబట్టి ఈ భ్రష్టత్వము ఎట్లా ఉంటది దాని గుణగణాలు ఎట్లుంటాయి అంటే ప్రభు నుంచి పడిపోయిన వాళ్ళు ఫాలింగ్ అవే అంటే పడిపోవడం కదా ప్రభు నుంచి ప్రపంచం పడిపోతారు అది సూచన ఈ యుగ సమాప్తికి సంబంధించింది కాబట్టి మనమంతా రక్షణ పొందిన వాళ్ళము మన పూర్వీకులు మంచి సేవకులు వాళ్ళ ప్రార్థనలు విఫలం కావు వాళ్ళు ఇప్పుడు మీరు అనుకుంటున్నారో వాళ్ళు అక్కడ ప్రార్థన చేయరు గురించి మీ ఫాదర్ అక్కడ ప్రార్థన చేయాలనుకుంటున్నారా మీ గురించి మా మదర్ మా ఫాదర్ మా అన్న మా బంధువులు మా తాతలు మా ముతాతలు వాళ్ళు చాలా మంది సేవకులు ఉండే వాళ్ళ అక్కడ ప్రార్థనలు చేస్తారనుకుంటుండ్రా వాళ్ళకి తెలియదు అనుకుంటుండ్రా ఇక్కడ ఏం జరుగుతుందో యేసు ఈ ఉపమానం చెప్తుంట ఏ ఉపమానం చెప్పండి ధనవంతుని గురించి దరిద్ర అయిన గురించి మీకు తెలుసా ఉపమానం యేసు ప్రభు ఉపమానంలో ఏం చెప్తారు తెలుసా ధనవంతుడు ఎక్కడుంటాడు కాల్త ఉంటాడు దరిద్రుడు ఎక్కడ ఉంటాడు అబ్రహాము రొమ్మున ఉంటాడు అయితే ధనవంతుడు ఏమంటాడు తెలుసా అబ్రహం అబ్రహాం తండ్రి అయిన అబ్రహామా నా సహోదరుల పాపంలో జీవిస్తున్నారు ఆ లాజర్ ని కిందకు పంపించి చెప్తే లాజర్ మాట విని వాళ్ళు మార్పు చెందుతారు అంట లేదా అంటే అక్కడ ప్రార్థన చేస్తున్నా లేదా నర్కంలో ఉన్నాడు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు అర్థం కదా కాబట్టి పర్లోకంలో ఉన్న మన పూర్వీకులందరూ భక్తులందరూ మన గురించి ఖచ్చితంగా ప్రార్థన చేస్తుంటారు నాకు తెలుసు అది నాకు తెలుసు ఆ విషయం చాలా ఎందుకంటే నేను ఇటువంటి అన్ని క్రాస్ చెక్ చేసుకుంటుంటా బా బైబుల్లో వాక్యాలు వాళ్ళందరూ మన గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు సరే వాళ్ళ ప్రార్థన కంటే మన ప్రార్థన చాలా ఇంపార్టెంట్ ఈ విషయం ఒకటే నేను తేడా చెప్పాలని ఎందుకంటే వాళ్ళు అక్కడ ప్రార్థన చేసుకొని కానీ శరీరంలో ఉన్న మనము ప్రార్థన చేయాలా ఆ విషయాన్ని జ్ఞాపం చేస్తుండు వాళ్ళ ప్రార్థన ఒక ఎత్తు అయితే మన ప్రార్థన ఇంకొక ఎత్తు అది ఏకీభవించడం మన పూర్వీకులు మన శరీరాలు విడిచిపెట్టి ప్రభుత్వం తా అక్కడ ఉన్నారు ఆయన చూపిస్తున్నారు వాళ్ళకి ఒక పనులు అప్పగించబడ్డాయి వాళ్ళు అవన్నీ పనులు చేస్తుండ్రు ఎందుకంటే పరలోకంలో కూడా పనులు జరుగుతుంటాయి అని నేను ఎన్నిసార్లు మీకు చూపించిన వాక్యపరంగా పరంగా వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటా ఉంటారు అక్కడ వాళ్ళు మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు దేవుడు వాళ్ళకందరికి ఒక పని అప్పగిస్తూ ఉంటాడు అవి నేను మీకు డీటెయిల్ చెప్పాను దేవుడు ఎక్కడికో వెళ్ళిపోతుంది మన వాక్యం అంతా వాళ్ళందరూ పనులు చేస్తూ ఉంటారు రకరకాల పనులు చేస్తూ ఉంటారు ఆయన కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతా ఉంటారు ఈ లోకంలోకి రావాలా వాళ్ళంతా సిద్ధపడతా ఉంటారు అక్కడ మనుషులంతా దేవుని భక్తులందరూ ఆ విషయం మనం అంత డీటెయిల్ చూడండి కానీ ఫాలోంగ్ అవే భ్రష్టత్వం లాలెస్నెస్ భ్రష్టత్వాన్ని లాలెస్నెస్ అంటారు చెప్పాలంటే భ్రష్టత్వం అంటే లాలెస్నెస్ ఎక్కడ కూడా దేవుని వాక్యం ఉండదు అంత మనుషుల కల్పితాల బోధలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు బోధన కొంచెం కఠినమైన బోధని వాళ్ళు భరించలేరు ఎవడైతే ప్రేమ పూర్వకంగా ఐశ్వర్యకరమైన బోధని బోధిస్తాడో వాళ్ళనే జమ చేసుకుంటారు కాబట్టి కఠినమైన బోధను నీ జీవితాన్ని మార్చుకో సరి చేసుకో నువ్వు జీవిస్తున్న విధానం కరెక్ట్ లేదు అని చెప్పే బోధన తృణీకరిస్తా ఉంటారు కాబట్టి చూడండి తిమోతి రాసిన రెండో పత్రికలో ఈ గ్రేట్ ఫాలింగ్ అవే ఎట్లా ఉంటుంది ఒకవేళ నీలో ఆ గుణగణలు ఏమో నువ్వు ఒకసారి పరిశీలించుకోవాలి మూడవ అధ్యాయము తిమోతి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మొదటి ఐదు వసలుంది రెండు రెండవ తిమోతి ఇప్పుడు చూడండి మనము అంత్య దినాల గురించే మాట్లాడుతున్నాం అంత్య దినంలో ఏముంటుంది ఫస్ట్ గ్రేట్ ఫాలింగ్ అవే ఉంటుంది తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఆగండి అక్కడ మనం తెలుసుకోవాలా ఏం తెలుసుకోవాలా అంతే దినంలలో అపాయకరమైన కాలము ఇంగ్లీష్ లో పెరిలెస్ టైం అని అపాయకరమైన కాలము కాబట్టి ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి చాలా అపాయకరమైన కాలంలో మనం ఉంటాం మనం ఉన్నాం ఆల్రెడీ ఏ టైంలో ఏం జరుగుతుంది ఎవరు తెలియదు నాకు కూడా తెలియదు కదా కానీ ఒకటే తెలుసు నాకేంటంటే ఎంత అపాయమైన కార కాలంలో ఉన్నా గానీ ఎంత భయంకరమైన సమస్యలు చిక్కుకున్నా గాని నా ప్రభు నన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు ఎందుకంటే నేను సత్యాన్ని ప్రేమిస్తున్నాను నేను ఏదో ఆచారబద్ధంగా ప్రేమిస్తున్నాగా దేవుణ్ణి సత్యంలో ఆయనని అన్వేషించి ఈ సత్యాన్ని గ్రహించి ఆయన నేను ప్రేమిస్తున్నాను దానికి విధేత చూపించి ఆ వాక్యం ప్రకారంగా నేను ఆయన సేవలో ముందుకు వెళ్తున్నాను కాబట్టి ఆయన ఖచ్చితంగా నన్ను ప్రొటెక్ట్ చేస్తాను ఎందుకంటే నా చుట్టూ ఆయన కంచె ఉంటది నాకు తెలుసు అనేసి నేనేది ధీమాగా లేను నేను అనేటిది ఏంటంటే ఆ కంచె కంటిన్యూస్ గా నా చుట్టూ ఉండాలంటే నేను గా ప్రార్థనలోనే ఉండాలా కాబట్టి ఈ రోజు ఏదో ఆసక్తితో ప్రార్థన చేసి రేపటి నుంచి ఎందుకంటే ఇప్పుడు చూడండి ఈ అంత్య దినంలో ఏముంటదంట అపాయకరమైన అర్థం చేసుకున్నాను ఇప్పుడు అపాయకరమైన కాలం లేవనుకుంటున్నారా మీరు మన కాలంలో చాలా అపాయకరమైన కాలం ఎందుకంటే నేను లాస్ట్ బిఫోర్ లాస్ట్ సండే అటు కోస్టల్ బెల్ట్ ఇంటీరియర్ ఫారెస్ట్ దగ్గర వెళ్తే ఎక్కడ పోయినా ఆల్రెడీ వాళ్ళు నీకు తెలుసు ఆ గుంపుల గురించి నేను చెప్పాను పబ్లిక్లా ఆల్రెడీ వాళ్ళు అక్కడ వాళ్ళ ఆఫీసెస్ సెటప్ చేసుకున్నారు ఏ క్రిస్టియన్స్ వచ్చి వాక్యం చెప్పకుండా నేను ట్రైబల్ బెల్ట్స్కి ఇంటీరియర్ ఈస్ట్ గోదావరి ట్రైబ్స్ ఇంటీరియర్ ఫారెస్ట్ వెళ్ళినాను మేము అసలు మనుషులే కనిపించారు అక్కడ అంత ట్రైబ్స్ ఉంటారు అంత తాగి ఉంటారు ట్రైబ్స్ తాగి మగవాళ్ళు అందరు ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటారు పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఆడుతూ ఉంటారు లేడీస్ ఏమో వాళ్ళ ఇంటి పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు అట్లా ఉంటుంది అన్నట్టు ట్రైబ్స్ లైఫ్ ట్రైబల్ బెల్డ్స్ కల్ ఎక్కడ అక్కడ తాగి అది అది ఏం సారా అంటే తాదు స్టార్ జీలుగా జీలుగా చెట్టు దాన్ని అది ఎట్లా ఉంటుంది అంటే మన కొబ్బరి చెట్టు లాగానే ఉంటుంది దాని పువ్వులు ఇంత పెద్ద ఇంత చిన్న చిన్న చిన్న చిన్న పూలు ఉంటాయి అది పెద్ద గుత్తి లాగా ఉంటది అన్నట్టు అంగూరు గుత్తి లాగా ఉంటదాన్ని జీలుగా చెట్టు అంటారు దాన్ని అది ఆ జీలుగా చెట్టు నుంచి కళ్ళు తీస్తారు వాళ్ళు అది కేవలము అక్కడే ఉంటది కళ్ళు ఇంకెక్కడ దొరకదు అన్నట్టు అది తాగేసి అంతే ఇంకా ఫుల్ డే పండుకొని ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఏం పనులు ఉండవు వాళ్ళకి జీవితం అంటే ఏదో తెలియదు వాళ్ళకి భవిష్యత్తు అంటే ఏందో తెలియదు వారికి వాళ్ళు ఇంకా ఇంకా ఏ దేవతలను పూజించారు వాళ్ళు పూజించేది కేవలం ఈ సృష్టిని అంటే ఈ పంటలను పువ్వులను వాటిని పూజిస్తారు అన్నట్టు చెట్లను పూజిస్తారు వాళ్ళు ట్రైక్స్ వారికి ఆ దేవతల గురించి తెలియదు అయితే ఈ ఆల్రెడీ ఈ ఆర్ఎస్ఎస్ గ్రూప్స్ పోయి అక్కడ స్టార్ట్ చేసేసినాయి ఆల్రెడీ క్లోజ్ చేసి పడేసినాయి మనకి డోర్స్ మనం అడుగు అయినా కానీ మేము నాలుగు ప్లేస్ల్లో పోయి ప్రయాణిం వాళ్ళు సరి పాపాలు ఎందుకంటే ఇంకా అది లా తర్వాత మనకి ఇంకొక అవకాశం దొరకకపోవచ్చు ఆ ప్లేస్ లో పోవడం నన్ను ఎంత పోయిన మీరు ఏదో మర్మములు గీర్మలు ఇవన్నీ వాక్యాలు చెప్పొద్దు వాళ్ళకి అర్థంగా అవుతారా అయితే ఒకటే చెప్పాలా ఏసుప్రభా నా పాపములు క్షమించు అని వారి నోటు ధర ఒప్పిపి స్ట్రిక్ట్ గా అదే చెప్పినాను ఎందుకంటే వాక్యం చెప్తూ ఇది మనం కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి ఎందుకంటే నీ లైఫ్ లో బహుశా లాస్ట్ ఆపర్చునిటీ కావచ్చు మళ్ళీ నీకు అటువంటి ప్రాంతంలో పోయే అవకాశం రాకపోవచ్చు కాబట్టి ఆ రోజు కాబట్టి ఆ పర్పస్ మనం ఫోకస్ ఉండాలి మనం మనం హెచ్చరించుకోవాలి నోటు ద్వారా పాపాలు ఒప్పిపించాలి ఎందుకంటే వేరే పాస్టర్స్ పై చెప్పకపోవచ్చు అట్లా వేరే పాస్టర్స్ పై ఏదో వాక్యం చెప్పేసి వెళ్ళిపోవచ్చు కానీ పాప క్షమాపణ దొరకదు అవకాశం నువ్వు చెప్పిపీయకపోతే కాబట్టి ఎక్కడ ఏ బెల్ట్ ఏ ట్రైబల్ బెల్ట్ అందరి జమ చేసే వాళ్ళకి పాపం చిన్నపిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు అవన్నీ ఇచ్చినాము ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే మందులు ఇచ్చినాము బటన్ చెయ్యాల మనబా చెయ్యాల ఎందుకు చెప్పారు నేను ఇలా చెప్పిన మన దగ్గర చాలా బిజినెస్ మెన్ ఉన్నారు ఏం చేస్తారు వాళ్ళు ప్రాఫిట్స్ అంతగా ప్రాఫిట్స్ వస్తే ఏం చేస్తారు బిజినెస్ లో తినలేరు కదా అంతా నేను తినేది ఒకటే చపాతి ఈ రోజుకి కూడా నేను మార్నింగ్ ఒకటే చపాతి తింటాను కదా తెలుసా ఒకటే చపాతి తింటాను ఈ రోజుకి కూడా ఇంతే రైస్ తింటాస్తా నేను నైట్ కూడా ఇంతే రైస్ తింటాను నేను నేను మట్టుకు మీకు ఎక్కువ కూరగాయలు తినేస్తాను ఆకుకూర కనిపించిందంటే ఇంత తినేస్తాను నేను ఆకుకూర కూర నువ్వు చూస్తే పడలే మేకన్నా ఇంత తినేస్తే ఆకుకూర వండి పెడతారు కదా ఎక్కువ తినేస్తే ఆకుకూర నేను నేను చెప్తున్నా నా సీక్రెట్ నాకు ఎందుకు ఎనర్జీ ఎక్కువ ఉంటది శక్తి పయనించేస్త స్పర్షాత్మ బి కాస్టర్ బి టువెల్ కూరగాయలు అలా ఉండదు సార్ ఉంటాయి అన్ని బి వన్ బి టూ బి సిక్స్ అన్ని ఉంటాయి కానీ బి టువెల్ మట్టుకు ఏ కూరగాయలు ఉండదు ఏ ఆకూరల్ ఉండదు బీటువల్ ఒకటే అది లేకపోతే రక్తక్షీణత తెలుసు కదా బీటువల్ని సైంటిఫిక్ ఏమంటారు సైనకోబాల్మిన్ అంటారు అంతేనా సైనకోబాల్మిన్ లేకపోతే మీకు రక్తక్షణత ఉంటుంది కాబట్టి వెజిటేరియన్స్కి రక్తక్షిణత ఎక్కువ ఉంటది ఎక్కడ పోయినా కానీ ఒక మాంసంలా ఉంటుంది ఎందుకంటే అదొక బై ఒక బ్యాక్టీరియా అది ఆ బాక్టీరియా నీ శరీరంలో పోతేనే బీటువల్ గా మారుతుంది ఆ బ్యాక్టీరియా ఎందులో ఉంటుంది అంటే నాన్ వెజ్ ఉంటుంది అన్నట్టు లేకుంటే ఎగ్స్ లో ఉంటది లేకుంటే మిల్క్ ఉంటది మీరు బాయిల్ చేస్తే వేస్ట్ అన్నట్టు పచ్చిమిల్క్ అవ్వడు తాగలేదు కదా పచ్చిమిల్క్ లో ఉంటుంది అది ఆ వైరస్ సారీ బ్యాక్టీరియా ఆ బాక్టీరియా యూస్ఫుల్ బ్యాక్టీరియా అది నీ బాడీలో పోయినాక బీటువల్ ఫామ్ అవుతుంది అప్పుడు బ్లడ్ ఫార్మేషన్ ఇవన్నీ సరి బోన్స్ మ్యారాస్ వల్ల సరే అంత డీటెయిల్ గా మనం ఎందుకు వెళ్తున్నాం మనం ఉంటుంది పెరిలస్ టైమ్స్ అనేది ఇప్పుడు చెప్తుంది కాబట్టి ఎక్కడ పోయినా కానీ ఆల్రెడీ వాళ్ళు క్యాప్చర్ చేసారు ప్రతి డిస్ట్రిక్ట్ లో ఏం చేస్తారంటే మీకు నేను చెప్పాల విషయం వెనకడికి ఈ రోజు కూడా మిషనరీస్ ఏం చేస్తారంటే ఒక ఫండ్ మొబిలైజ్ చేసి ఎవరెవరు ఎటువంటి ప్రాంతాల్లో పోయి సేవ కొనసాగిస్తారో ఆ ఏరియాస్ పోతే మేము మంత్లీ మీకు ఇంత డబ్బు పంపిస్తాం మీ సబ్సిస్టెన్స్ కొరకు మీ కిరాయి మీ పిల్లల చదువుల కొరకు మీ ఏమైనా ఖర్చు చిన్నగా దేవుని స్వార్థ పరిచర్ కొరకు డబ్బు ఎంత అవసరమో ఆ మంది సమ్ ఫిఫ్టీన్ థౌసండ్ థర్టీ థౌసండ్ అయితే అది ఈ రోజు కూడా నడుస్తుంది ఇప్పుడు వాళ్ళు కూడా అదే కాపీ చేస్తున్నారు వాళ్ళు కూడా అదే కాపీ చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక్కొక్కరికి ఫిఫ్టీన్ లీడర్ కి థర్టీ ఇస్తున్నారు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో నలుగురు పెడుతున్నారు వాళ్ళకి మోటార్ బైక్స్ ఇస్తున్నారు నాలుగు మోటార్ బైక్స్ వాళ్ళకొక స్థలం ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే పోయి అక్కడ పోలీసు డిపార్ట్మెంట్ లో వాళ్ళు కబ్జా చేసుకుంటారు పోలీసు వీళ్ళు కలిసి పనిచేస్తారు అన్నట్టు కాబట్టి మనం ఉంటుంది చాలా భయంకరమైన కాలం మీకు తెలుసు ఎక్కడెక్కడ పోతుంటే వాళ్ళు ఉంటారో మీకు మీ కళ్ళకి కనిపిస్తూ ఉంటది ఎందుకంటే నువ్వు దేవుని సేవ పరిచర్లో ఉన్నావు కాబట్టి నీకు తెలుసు ఎవడు వాడనేది దేవుని యొక్క ఆత్మ ఉంటది తర్వాత ప్రవ్వా నువ్వు ఎట్లా నడిపిస్తా ఎట్లా కోనకి ఇచ్చున్నాను ప్రవ్వా అని నువ్వు ప్రార్థన చేసుకుని పోవాలా నీ అంతటి నువ్వు పోయినావు అనుకో వాళ్ళకి దొరుకుతావు నువ్వు కాబట్టి నువ్వేం చెయ్యాలంటే ప్రవ్వా నీ చిత్తం ఎట్లుందో నడిపించు ప్రవ్వా నేను ఏ ప్రాంతానికి సువార్త ప్రగతించానో ఆ ప్రాంతానికి నేను కోణానికి దిగున్నాను ప్రవ్వా నువ్వు నడిపించు ప్రవ్వా నువ్వే నాకు కాబల్యం దాయి తన్నులు తిన్నా కానీ పర్లేదు తన్నులు తింటాం తిట్లు తింటాం తన్నులు తింటాం పోలీస్ ప్రాబ్లమ్స్ వస్తే పోలీస్ దగ్గర పోయి ఉంటాం ఫ్రెండ్లీగా మాట్లాడతాం దెబ్బలు తింటాము పర్లేదు వాడు వార్నింగ్ ఇస్తాం దాని తర్వాత బయటకు వస్తాం బట్ సువార్త అయితే అవుతుంది రక్షణ మార్గం అయితే అక్కడ ప్రకటించబడుతుంది వాక్యం పోతుంది మనుషులకి ఇది మనం జాగ్రత్తగా మనము చెయ్యాలా కాబట్టి ఎంతగా మనీ పంపవుతుందో మీరు అర్థం చేసుకోండి సువార్తకి వ్యతిరేకంగా అర్థమవుతుందా నేను చెప్పాడు సువార్తకి వ్యతిరేకంగా మనీ పంపవుతుంది నేను డైరెక్ట్ గా ఆ టీమ్ తోనే మాట్లాడినా అంటే నా పేరు చంద్రశేఖర్ కదా వాళ్ళకి తెలియదు నేను క్రిష్టి అనేష్ పేరును బట్టి పోయి కూర్చొని మాట్లాడి మొత్తం ఇన్ఫర్మేషన్ అడిగినాయి మీకు ఎంత ఎట్లా నడుస్తుంది మీ జీవనోపాధి ఎట్లా మళ్ళీ మీరు చదువు మీ భవిష్యత్తు లేని అన్ని డీటెయిల్ పాపం అంటే ఓపెన్ గా అడిగిన వాళ్ళకి తెలియదు నేను అడుగుతున్నట్టు వాళ్ళు చెప్పారు చేస్తాం అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం మనీష్ ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళ ఫ్రెండే ఆ కామన్ ఫ్రెండ్ తెలుసు నేను క్రిస్టన్ అనేష్ కానీ నేనై కొంచెం సైలెంట్ గా ఉండే నేను జస్ట్ అడగలనుకుంటున్నా ఏది వీళ్ళ పరిస్థితి ఏందని బట్టి వీళ్ళకి శాలరీస్ లాగా ఎవ్రీ మంత్ ఇస్తున్నారు మీరు ఊహించుకోండి ఒక డిస్ట్రిక్ట్ లో నలుగురు నలుగురు నిబట్టి చేస్తురంటే మొత్తం దేశం స్ప్రెడ్ చేశారు వీళ్ళు ఎంత డబ్బుంది ఆ గుంపుకి మీకు తెలుసా కోట్లు కోట్లు డబ్బు సో మీరు అనుకోవచ్చు ఎన్ని కోట్లు పోసినా ఈ వాక్యాన్ని ఆపగలుగుతుందా ఆపలేదు ఆపలేదు ఇది పోక తప్పదు ఎందుకంటే వీళ్ళ జీవం ఉంది సరే ఎవరు తీసుకొని పోవాలా మనమే తీసుకుపోవాలా మనం తీసుకుపోతాం లేదు కదా మనం తీసుకుపోవాలా ఆసక్తి ఉండాలా కదా ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో ద గ్రేట్ ఫాలింగ్ అవే అది గ్రేట్ సైన్ అన్నట్టు ఎట్లా గ్రేట్ ఫాలింగ్ అవే అవి నేను చూపించేసి వాక్యాన్ని ముగిస్తా సెకండ్ వర్షం నుంచి చూడండి ఫస్ట్ మీరు ఒక పని చేయండి స్టార్ చదవక ముందు మీరు ఏం చేస్తారు ఇట్లా కౌంట్ చేసుకోండి అందులో ఉన్నాయి పాయింట్స్ నేను చెప్తా ఉంటాను కౌంట్ చేసుకుంటే ఎన్ని విధాలుగా పడిపోతుంది క్రైస్తవ జీవితము లేక ఈ లోకం అనేది చూపిస్తాను సో ఫస్ట్ పాయింట్ ఏంటి భ్రష్టత్వము దాని తర్వాత దినములు రెండు పాయింట్లు ఇక మూడో పాయింట్ నుంచి లెక్క పెట్టండి మనుషులు వ్యర్థమైన ఎన్ని ఉన్నాయి అనేది ఫస్ట్ ఏంది స్వార్థపరియులు అంటే లవర్స్ ఆఫ్ సెల్ఫ్ అని ఉంది ఇంగ్లీష్ లో ఫస్ట్ ఏంటంటే లవర్స్ ఆఫ్ సెల్ఫ్ స్వార్థ పరులంటే అంత స్వార్థమే ప్రతిది సెల్ఫ్ సెంటర్డ్ అన్నట్టు అన్ని వాళ్ళ కోరికే ఇది ఆయన రాక సంబంధించిన సూచన ఫస్ట్ పాయింట్ ఏంటంటే లవర్స్ ఆఫ్ సెల్ఫ్ మీలో ఉందా అది చూసుకోండి సరే నిన్ను నీ పొరుగు కూడా ప్రేమించమన్నాడు కరెక్ట్ నిన్ను కూడా ప్రేమించుకోమన్నాడు కానీ దాన్ని చెక్ పెట్టిండు ఏమని చెక్ పెట్టిండు నీ పొరుగు వాడిని కూడా నువ్వు అట్లనే ప్రేమించాలన్నాడు నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావో నీ పొరుగు వాడిని అట్లనే ప్రేమించాలన్నాడు నీ పొరుగు వాడిని ప్రేమించలేదు నువ్వు ఈ కేటగిరీ కిందికి వస్తావు లవర్స్ ఆఫ్ సెల్ఫ్ ఫస్ట్ థర్డ్ పాయింట్ కదా అది సెకండ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ధనాపేక్ష లవర్స్ ఆఫ్ మనీ ఇంగ్లీష్ లో ధనాపేక్ష సో ఇప్పుడు నడుస్తుండదు ప్రపంచం అంతా స్థలంలో ధనాపేక్ష అంటే ఆపేక్షించడం అంటే గ్రీడ్ అన్నట్టు కవిచ్ఛస్నెస్ అంటారు అది పాపం అని ఉంది కవిచెస్నెస్ అనేది పాపం ఆశించడం అనేది పాపం కాబట్టి మనం ఆశించాలి సరే మీకోసం నేను కొంచెం కేర్ఫుల్గా చెప్తున్నాను నేను మీ చెప్తలేను ఇంకా పెద్ద బిజినెస్ మెన్లు కాబట్టి బిజినెస్ చేయాలా ప్రాఫిట్ మేకింగ్ ఇంపార్టెంటే అన్ని ఇంపార్టెంటే కానీ ఎందుకు ప్రాఫిట్ చేసుకుంటున్నది మీరు అర్థం చేసుకోవాలి చాలు రైట్ ఎందుకు మీకు ప్రాఫిట్స్ అనేది మీరు అర్థం చేసుకోవాలా ఎంత తింటాం నేను ఇందాకనే చెప్పినది ఒక చపాతి రెండు చపాతీల కంటే ఎక్కువ ఇంకా కొంచెం పోతే ఏజ్ హాఫ్ చపాతికి దిగుతాం రాక్ ఫెలర్ అని మీరు వినిటారు ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ చాలా ధనికుడు ప్రపంచంలో చాలా చిన్న ఏజ్ లో రిచెస్ట్ మ్యాన్ అయ్యింది ప్రపంచంలో ఈ షెల్ కంపెనీ ఆయిల్ కంపెనీ మీకు తెలుసు కదా షెల్ పెట్రోల్ కంప్ బంక్స్ అది వాళ్ళ ఆయన స్టార్ట్ చేసి షెల్ ఆయిల్ మీకు రోడ్ పెట్రోల్ బంక్ రాక్ అయితే ఆయన చిన్న ఏజ్ లో రిచెస్ట్ మ్యాన్ అయిపోయాడు కానీ ఏం జరిగింది అస ఆయన ఎప్పుడు నిద్రపోయేవాడు ఎప్పుడు పని పని పని పని డబ్బులు బాగా సంపాదించండి కానీ ఆయన హెల్త్ అంతా జడగొట్టుకున్నాడు ఆయన ఏం తిన్నా జీర్ణం కాదు మొత్తం డిస్టర్బ్ అయిపోయింది తన బాడీ అంతా అదే సువార్త ప్రకటిస్తే ఆయన డబ్బంతా డొనేట్ చేయడం స్టార్ట్ చేసి డబ్బంతా డొనేట్ చేయడం స్టార్ట్ చేసినాక అవన్నీ మళ్ళీ పోయినాయి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ పోయినాయి నేను మీకేమో చెప్తున్నా అని చెప్పి మీరు మీ గురించి నేను చెప్పలేను ఎందుకు ఆ థాట్ ఈ వాక్యం చూడగానే జ్ఞాపకం వచ్చింది నాకు ఫార్ మెన్ షాల్ బి లవర్స్ ఆఫ్ దేమ్ దేర్ ఓన్ సెల్ఫ్ తర్వాత వాళ్ళ గురించి వాళ్ళు గొప్పాలు చెప్పుకోవడం అంటే బింకమ్ లెటర్ బోస్టింగ్ అంటారు సెల్ఫ్ బోస్టింగ్ నాకు చిన్నప్పుడు గుర్తుంది స్కూల్లో నా పక్కన వచ్చిన ఫ్రెండ్ ఏమన్నా మా నాయనకి పెద్ద పెద్ద కార్లు ఉన్నాయంటే నేనే వాళ్ళు తెలుసా మా ఆయనకి పెద్ద లారీ ఉందని అసలు లారీ లెవలేద్ది కార్ లెవలేదు లారీ కాస్ట్లీ నో డౌట్ లారీ కాస్ట్లీనే కానీ చెప్పడానికి బాగాలేదు లారీ అని ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు నేను చెప్తే ఓ మీ డాడీకి లారీ ఉందా అంటే వాడు నేను ఎంతో గొప్పగా ఫీల్ అయినా బీంకమ్ రాంటే తెలుసా మనకు అంటే స్టేటస్ సింబల్ చెప్పేది ఏంటంటే బోస్టింగ్ అంటే నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవాలి కానీ మనము దేని విషయంలో కూడా బోస్ట్ చేసుకోదని ఉంది కదా వాక్యం కొనసీ రాష్ట్రపతి చెప్తాం కలుగురి శిలలో తప్పవన్న దేంట్లోనూ అతిశయించుద్దు ఈ లోకంలో దేని విషయాలు కూడా మనం అతిశయించద్దు ఎప్పుడైనా కానీ నువ్వు అతిశయించాల్సి వస్తే అదొకటే అతిశయించాలా అంది అక్కడ నా ప్రభు నా కొడుకు శిలలో మరణించింది దాన్ని బట్టి కూడా నువ్వు ఏం అతిశయిస్తావు చెప్పి ఆయన కూడా నీ గురించి మరణించింది కాబట్టి దేని విషయాలు కూడా మనం అతిశయించొద్దు కానీ ఈ రోజు అంతా అతిశయమే అంటే ఇది ఎందుకు వస్తాయి నేను మీకు చెప్తాను చూడండి మన బేసిక్ గుణగణం ఏంటంటే ఇతరులు మనల్ని గుర్తించాలా ఇతరులు మనల్ని రికగ్నైజ్ చేయాలా అప్రిషియేట్ చేయాలా ఇది మన ఉంటది ఒక క్రేవింగ్ నేను పని చేసాడన్నా మెచ్చుకోవాలి నన్ను నన్ను అందరి ముందు నన్ను విలువాలా ఉంటదా లేదా మనుషులకి ప్రతి వరకు ఉంటది ఎప్పుడు నేను ఎంత కష్టపడితే ఆయన గారి నా భాషగ్నైజ్ చెయ్యడంటాం అంటే నీకుంది మైండ్ లో అది అది మనిషి యొక్క గుణగణం కానీ మనం చూడాలా ఈ మనుషులు ఎంత నిన్ను రికగ్నైజ్ చేసినా ఎంత పోడినా వ్యర్థమే ప్రభు నిన్ను రికగ్నైజ్ చేయాలా అది ఎంత బాగుంటది ఒక దినమైన వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా అంటే అది గ్రేటెస్ట్ రికగ్నిషన్ కదా మంచి దాసుడా మంచి దాసు అంటే గ్రేటెస్ట్ రికగ్నిషన్ మనము దాని గురించి ప్రయాసాలా ఈ లోకంలో ఎవరు రికగ్నైజ్ చేస్తారనేసి ఎవడో నన్ను అప్రిషియేట్ చేస్తారని కాదు మన సహాయం చేసుకున్న వాళ్ళు మనం అప్రిషియేట్ చేయాలి లోకం గుణంగా ఎందుకంటే మనం మనలో ఉన్నది వాడికి అసహ్యమైనది వీడు అనగానే వీడు ఏస్పెండ్ మరించేవాడు ఆటోమేటిక్గా నువ్వు అంటే వ్యతిరేకం కానీ మనం వాడిని ప్రేమించాలి ఎందుకంటే చాలా మంది క్రిస్టియన్స్ బాగా ఉంటుంది అరే వాడు నన్ను ఎప్పుడు వేరుగా చూస్తారంటే చూడండి కానీ నువ్వు అతను కదా కాబట్టి ఈ పాయింట్ ఏం చెప్తుంది బోస్టింగ్ ఉండద్దు తర్వాత చూడండి సిక్స్త్ పాయింట్ ప్రౌడ్ ఎట్టి పర్సెల్లో అటువంటి గుణగణం మనలో ఉండదు ప్రౌడ్ ఉండద్దు మనం మనలో ప్రౌడ్ ఆరోగెన్స్ ఉండద్దు దీన్ని బట్టి నువ్వు ప్రౌడ్గా ఉన్నావు నీలో ఏ గొప్పతనం లేదు కదా కాబట్టి ఎందుకు మనం ప్రౌడ్ ఉండాలా గ్రేట్ ఫాలోయింగ్ అవే గుణగణాలు ఇవన్నీ అంటే భ్రస్త్వం యొక్క గుణగణాలు ఇవి కాబట్టి ఎవరు ప్రౌడ్గా ఉంటారు చెప్పండి ఎవరు ప్రౌడ్గా ఉంటారు సైతాన్ ఒకప్పుడు గర్వించిండా లేదా లూసిఫర్ గర్వించినా లేదా స్టార్టింగ్ పాయింట్ అక్కడ స్టార్ట్ అవుతుంది ప్రౌడ్ అక్కడ నుంచి ఈ రోజు వరకు మనుషుల హృదయంలో పుడతనే ఉంది ప్రౌడ్ కాబట్టి మనం దేని విషయంలో కూడా ఆ గర్వాన్ని గర్వించొద్దు మనం దేని పట్ల కూడా గర్వించొద్దు ఎందుకంటే మనలో ఏ గొప్పతనం లేదు అది పాయింట్ మనం అర్థం చేసుకోవాలా నాలో ఏ గొప్పతనం లేదు నాకున్నవన్నీ ఆయన ఇచ్చినవే ఎందుకు నేను గర్వపడాలా నేను ఏదో కుర్చుడు అంటే టెన్త్ క్లాస్ పాస్ అయితే మా బాబు బాగా కష్టపడి పాస్ అండి బ్రదర్ అని చెప్తారు పేరెంట్స్ అట్లానా ప్రార్థనలు ఎవరు చేయలేదా మీ బాబు కష్టపడితే పాస్ అయ్యిందా మళ్ళీ ప్రభువు పాస్ చేసిడా అని క్రాస్ చేస్తే ఎటువంటి వాళ్ళ పరిస్థితి ఒక్కసారి వాళ్ళ గర్వం లెవెల్ దిగిపోతుంది ప్రతి చిన్న చిన్న విషయాలలో మనం గర్వపడతా ఉంటాం కానీ మనం తగ్గించుకోవాలి ఆ విషయాలలో ఎందుకంటే ఆయన మనం ఏవైతే పొందుకున్నామో సమస్తము ఆయన మూలంగానే పొందుకున్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు మనకి గర్వం రాదు కానీ ఎండ్ టైమ్స్ లో ప్రతి ఒక్కరు గర్వపడతా ఉంటాడు ఎక్కడ చూసినా కానీ మీ నేను ఓపెన్ గా చెప్పాను అసలు ఇది చర్చలోనే నడుస్తుంది అంత కథ చూడండి ఎందుకంటే తిమోతిక్ చెప్తున్నప్పుడు చర్చకి సంబంధించిన వాక్యం ఇది బయట గురించి కాదు తర్వాత బ్లాష్ ఫెమర్స్ అంటే చెప్పండి బ్లాష్ అంటే ఎవరు దూషణ దేవుని వాక్యం పట్ల దూషించే వాళ్ళు వీళ్ళు మీరు అనుకోవచ్చు లేదు వాళ్ళు మంచి వాక్యం చెప్తున్నారు బ్రదర్ చూడండి వాక్యం మంచి వాక్యం చెప్పే గురించి చెప్పడు కదా ఈ ఇది ఎవరి గురించి చెప్తుంది ఎవరైతే దేవ దూషణ చేస్తుండ్రో వాళ్ళ గురించి చెప్తుంది ఈ వాక్యం కాబట్టి ద గ్రేట్ ఫాలోయింగ్ అవే ఎన్ టైమ్స్ లో సైన్ అయిందంటే మనుషులు ఎట్లా పడిపోతారంటే దేవుణ్ణి దూషించే వారు లాగా ఉంటారు అంటే ఆయన వాక్యానికి భిన్నంగా ప్రకటించే వాళ్ళు దూషించడం అంటే పరశుదాత్మని దుఃఖపరచడం ఇది పరశుదాత్మని ఆర్పివేయడం అంటాం ఇవన్నీ కాబట్టి దూషించడం అంటే ఆయన వాక్యాన్ని పులి ఉదాహరణకు ఒక పాయింట్ చెప్తా ఈ లోకంలో ధనాన్ని ఆర్జించకుడి అన్నాడు మన ప్రభు కానీ ఇప్పుడు చెప్పే బోధైంది దేవుడిని సమృద్ధిగా ఆసరించను గాక ఇది దూషించడం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అట్లా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి కాబట్టి ఈ ప్రాస్పెరిటీ గాసుపుల్ గురించి మనం హెవీగా వ్యతిరేకంగా వస్తా ఉంటాం ఎందుకంటే ఆ ప్రాస్పరిటీ గాస్పుల్ మనుషులని రెండో రాకడ కొరకు సిద్ధపరచదు అక్కడే తెలిసిపోతుంది ప్రాస్పరిటీ సంపాదించుకుంటే ఆయన వస్తే మాయమైపోతుంది ప్రాస్పరిటీ కాబట్టి ఆయన రా ఆయన రావద్దంటే ప్రాస్పరిటీ జమ చేసుకోవాలా ప్రాస్పరిటీ జమ చేసుకుంటే ఈ లోకంలోనే ఉండిపోతాం ప్రాస్పెరిటీ లేకపోతే ఈ లోకం గడిచిపోతాం కాబట్టి ప్రాస్పెరిటీ బోధ అంత డేంజరస్ బోధనట్టు అది నేను ఎట్టే పరిస్థితే ప్రభురావర్ సిద్ధపరచదు ఈ లోకం కొరికే అంట అంటగొట్టేటట్టు చేస్తూ ఉంటది కాబట్టి ఈ దేవదూషణ అనేది చాలా ముఖ్యమైన గుణగణం ఈ గ్రేట్ ఫాలింగ్ అవేలా కనిపిస్తుంటది భ్రష్టత్వంలో కనిపిస్తూ దాని తర్వాత చూడండి ఇప్పుడు తల్లిదండ్రులకు అవిధేత చూపించడం ఇది జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది చెప్పండి క్రైస్తవ కుటుంబాలలో కనిపిస్తుంటుంది ఎందుకంటే మనం అనిల గురించి ఎప్పుడు తీర్మ తీర్పు తీర్చం మనం ఎందుకంటే పాపం వాళ్ళు దేవుని వాక్యం క్రింద లేరు వాక్యం లోపల లేరు నువ్వు వాక్యం లోపల ఉన్నావు కదా మనం ఏ స్ప్రంలో ఉన్నాం అంటే వాక్యం లో ఉన్నాం కీర్తన గ్రంథంలో నలభై ఐదు దావిదరాజు అంటాడు గ్రంథపు చుట్టాలు నేను ఉన్నాను అంటాడు కదా అంటే మనం దేవుని వాక్యంలో ఉన్నాం కాబట్టి ఈ వాక్యము మన గురించి చెప్పబడుతుంది కాబట్టి డిజోబీడియంట్ పేరెంట్స్ గ్రేట్ ఫాలోయింగ్ అవే గుణగణం ఏంటంటే భ్రష్టాత్వ గుణగణం పేరెంట్స్ పట్ల అవిధేయత కలిగి ఉండడం ఈ విషయం మనం దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి ఎందుకంటే ఇది అర్థమైనాక మన వ్యక్తి పరిస్థితిలో పేరెంట్స్ పట్ల అవిధేత చూపించదు నేనైతే చాలా కేర్ఫుల్ మా పేరెంట్స్ విషయాలు ఎందుకంటే ఈ వాక్యం చాలా కాలం నుంచి ధ్యానిస్తున్నాను ఎందుకంటే తల్లిదండ్రులను దూషించేవాడి కన్నులు లోయ కాకులు పొడుచుకున్నానుందా ఉందా లేదా లోయ కాకులు తినేస్తాయంట వాడి కన్నులని తల్లిదండ్రుల పట్ల అవిధత చూపించేవాడిని అది ఓల్డ్ టెస్టిమెంట్ అని చెప్తున్నాడు కానీ తల్లిదండ్రులు సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్మాతుడు అవుతా అని అది ప్రామిస్ కాబట్టి నేను చాలా కేర్ఫుల్గా ఉండేవాడిని మా తల్లిదండ్రులను మాట్లాడతాపు మా ఫాదర్ తో మా మదర్తో గాని ఆమె చనిపోయే వరకు కూడా నేను చాలా కేర్ఫుల్గా ఉండేవాడిని ఆమె తను మాట్లాడతారు ఎందుకంటే ఎక్కడన్నా అవకాశంలో నేను బై మిస్టేక్ వాళ్ళని దూషిస్తానేమో తల్లిదండ్రుల గురించి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతానేమో అని నేను చాలా కేర్ఫుల్ గా ఉండేవాడిని మా అన్నదమ్ములు మా సిస్టర్ వాళ్ళందరూ మా మమ్మీని మా వాళ్ళ గురించి వ్యతిరేకంగా చెప్పేటోళ్ళు వాళ్ళని కించపరిచేటట్టు మాట్లాడేవాళ్ళు కానీ నేను మటుకు ఎట్టి ఫస్ట్ అక్కడ అవకాశం ఇవ్వాలి నాకు తెలుసు అది చాలా డేంజరస్ తల్లిదండ్రులను దూషిస్తే ని ఆయిష్ తగ్గిపోతుంది ఆ ఎక్కడో ఒక జగల నీకు తగులుతుంది సాలిడ్ దెబ్బ తగులుతుంది అది వాగ్దానం అన్నట్టు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ కాబట్టి ఆజ్ఞ అతిక్రమే పాపం పాపం వల్ల జీతము మరణం కాబట్టి డిసోబీడియన్స్ టు పేరెంట్స్ ఇప్పుడు చూడండి సెవెంత్ పాయింట్ టోటల్లీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పాయింట్స్ అక్కడ నేను చూసిన కాలకులేషన్స్ లో రాసుకుంటే ఏంటో మీకు అర్థమైతే అవన్నీ Disobedience to parents తర్వాత చెప్పండి అన్ అన్థాంక్ఫుల్ కృతజ్ఞత లేనివారు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండమని చెప్తాడు మనము ప్రభుకి కృతజ్ఞత చెల్లించాలంటాడు కానీ మన జీవితం ఎట్లుంది ఇప్పుడు ఇట్లా నేను ఇట్లా ఇది వరేస్తాను అనుకోండి ఇట్లా ఖర్చు గిరిగా బ్రదర్ థ్యాంక్ బ్రదర్ అంటామా లేదా ఇచ్చినందుకు ఖర్చు ఆయన ఇవ్వలేదు నేనే అడిగినా కాబట్టి మళ్ళీ తీసి ఇచ్చండి కానీ సాధారణంగా కింద పడితే ఎవరైనా తీసిస్తారన్నట్టు తీసిస్తే మనం ఏమంటాం ప్రతి చిన్నదానికి థ్యాంక్స్ అంటమా అంటమా ఇంట్లో అంటమా నీ అమ్మ అన్నం ప్లేట్లో తీసుకొచ్చి పెడితే థ్యాంక్స్ అమ్మా అంటావా కదా అసలు లేదు ఆ గుణగానం ఎక్కడ పోయిందో ఎక్కడ కదా నాకు అంటే ఎట్లా థ్యాంక్స్ చెప్పాలా అనేది మనకి లేదు ఆ కల్చర్ ఇండియాలో ఆ కల్చర్ లేదు వెస్టర్న్ కంట్రీస్ లో ప్రతిదానికి థ్యాంక్స్ అంటారు ఇక్కడ పక్కన కుర్చీ ఇస్తే థ్యాంక్స్ అంటారు స్మైల్ చేసినప్పుడు థ్యాంక్ యూ ప్రతిదానికి థ్యాంక్ యూ మనం అనలేం కదా మనకు ఆ ట్రైనింగ్ లేదు పేరెంట్స్ నుంచి కానీ టీచర్స్ నుంచి కానీ లేదు నేను ఇంకోటి గమనించిన ఎవరన్నా స్టేజ్ మీద పాట పాడితే అందరు సపోర్ట్లు కొడతారు వెస్టర్న్ కంట్రీస్ లో ఇక్కడ ఒకడు కొట్టాడు చెప్తే గాని కొట్టరా అంటే థ్యాంక్ఫుల్నెస్ లేదు మనకు హార్ట్లో కానీ ఈ వాక్యం చెప్తుంది మనం థ్యాంక్ఫుల్నెస్ ఉండాలని కాబట్టి చూడండి మాస్టర్ల పట్ల థ్యాంక్ఫుల్నెస్ ఉండాలా సేవకుల పట్ల థ్యాంక్ఫుల్నెస్ ఉండాలా సంఘ సభ్యుల పట్ల థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి సంఘ సభ్యులు నీకు సహాయపడితే వాళ్ళ థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి థ్యాంక్స్ చెప్పాలా కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా మనం ప్రభు కూడా థ్యాంక్స్ చెప్పాలా ప్రతి స్థితిలో ఉదయం స్టార్ట్ అయిందంటే నిద్రపోయినంత వరకు నువ్వు థ్యాంక్స్ చెప్తానే ఉంటావు నేను చెప్తాను నేను ఏదో వాక్యం చెప్పినట్టు మీకు చెప్తలేదు కానీ फस्ट आलूं सज्जी वजना प्रभाव वे स्टार्टी प्रार्थना निद्रीय गए बेड मे स्टार्ट प्रार्थना दर्वा दिखाई इंको स्थल वर्षिंटे फै क्लाक्रीडे थैंकफुल अंपारटेंटी एंड टाइमफुट मन दर्ज चूँ अन्होली अं अप्रता ఎక్కడ చేసినా అపవిత్రత ఉంటుంది ఎక్కడ చెప్తున్నా బయట అపవిత్రత ఉంటే నేనేం చెప్పనవసర వాటి గురించి ఎందుకంటే ఈ లోప గు గుణగానే మనం అపవిత్రత లోపల ఉంటే ఎవడేం చేస్తాను నేను అపవిత్రత లోపల ఉన్న దాని గురించి చెప్తున్నాను ఎందుకంటే పౌన్ అన్నాడు ఎండ్ టైమ్స్ లో మనుషులు అట్లుంటారు బయట వాళ్ళు ఉంటే దానికి మనం ఏం చేయలేం కానీ వాక్యం చేసిన వాళ్ళు అపవిత్రతలుంటే గ్రేట్ ఫాలింగ్ అవే కదా అంటే ఆయన ప్రేమ నుంచి పడిపోయిన వాళ్ళు తర్వాత చూడండి మూడవ వచనంలో నుంచి మరికొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ట్వంటీ వచనంలో అనురాగ రహితులు అంటే వాళ్ళకి అఫెక్షన్ ఉండదు అన్నట్టు విత్ అక్కడ కూడా లవ్ అండ్ అఫెక్షన్ చూపించాలన్నట్టు అంటే సెల్ఫ్ లవ్ కదా సెల్ఫ్ సెల్ఫిష్ పీపుల్ కి ఇతరుల పట్ల అనురాగం ఉండదు ఆ గుణగణం ఉంటుంది అని చెప్తుంది దాని చూడండి అతి ద్వేషులు అపవాద అతి ద్వేషులు అంటే ఎవరైనా తెలుసా అతి ద్వేషులు ఇంగ్లీషులో ఏముంది చూడండి అతి ద్వేషల తర్వాత ఏముంది సార్ అపవాదకులు అంటే ఇతరుల మీద నేరాలు మోపేవాళ్ళు తర్వాత వితౌట్ న్యాచురల్ అఫెక్షన్ ట్రూస్ బ్రేకర్స్ ఫాల్స్ అక్యూజర్స్ ఇన్కంటినెంట్ ఫియర్స్ డిస్పాజర్స్ ఆఫ్ దోస్ హు ఆర్ గుడ్ మంచి వాళ్ళంటే తృణీకరిస్తారు అదొక గుణగణం దాని తర్వాత అఫెక్షన్ లేదు తర్వాత ట్రూస్ బ్రేకర్స్ అంటే ట్రూస్ బ్రేకర్స్ అంటే ఏంటంటే ఒప్పందం చేసుకొని దాని ప్రకారంగా నిలబడకపోవడం వాగ్దానం చేసి వాగ్దానాన్ని తృణీకరించడం ప్రామిసెస్ బ్రేక్ చేయడం ట్రూస్ బ్రేకర్స్ దాని తర్వాత ఫాల్స్ అక్యూజర్స్ అంటే అబద్ధాలు సృష్టించి మన మీద నేరాలు మోపడం దాని తర్వాత ఏముంది చెప్పండి అజితేంద్రియులు అంటే ఏం చెప్పండి ఎవరైనా చెప్పాలి అజితేంద్రియులు అంటే అజితేంద్రియులు అంటే ఎవరు చెప్పండి అన్కంట్రోల్ అజితేంద్రులు అంటే వితౌట్ సెల్ఫ్ కంట్రోల్ వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ ఉండదంట అంటే వాళ్ళ ఎమోషన్స్ మీద వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ నేను కొంతకాలం కిందట ఒక సైకాలజీ ప్రొఫెసర్ తో మాట్లాడుతున్నా అనేమన్నాడంటే మన ఎమోషన్స్ మీద మనకి కంట్రోల్ ఎందుకు ఉండదంటే అవన్నీ మన హార్మోన్స్ కంట్రోల్ చేస్తాయంట నీకు ఎటువంటి ద్వేషమున్నా ఎటువంటి ఎటువంటి జోష్ అంటాం కదా మన భాషలో చెప్పాలంటే నువ్వు జోష్లోకి వచ్చినావంటే నీ మీద నీకే కంట్రోల్ లేదు ఎందుకంటే నువ్వెంతటి నువ్వే చేస్తలేవు నీ హార్మోన్స్ ని జోష్లకు నడిపిస్తున్నాయి అంటాడు అంటే వాడు ఏం చేస్తున్నాడు ఆ సైకాలజీ అందుకే మోసం అది బోధ ఆ సబ్జెక్టు హార్మోన్స్ నువ్వు బ్లేమ్ చేస్తున్నావు కాబట్టి హార్మోన్స్ ఏం చేస్తాయి నువ్వేం చేయలేవు కదా హార్మోన్స్ ని బాడీలో ఉంటాయి గ్లాండ్స్ థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేస్తే హార్మోన్స్ రిలీజ్ అవుతా ఉంటాయి आ हारमोन प्रकार एमोशन द्वेषुम बग कुल कुट्र इवी हारमोन द्वारा वस्टा प्रभु मन अव हारमोन द्वारा राय ने हृदय लखल का मल हारमोन ब्लेम अंत वाड़े देश पकड़ना सबजेक्ट द्वारा देश सपरेट इकड़े नू सफ कंट्रोल लेदी नीन तपूस्ता వాళ్ళు నాకు సెల్ఫ్ కంట్రోల్ ఎక్కడి నుంచి రావాలా మన ప్రభు నుంచి రావాలా ఎందుకంటే హార్మోన్స్ ని క్రియేట్ చేసిన ఆయన కదా హార్మోన్స్ ని సృష్టించిన ఆయన కాబట్టి హార్మోన్స్ ని గద్దించేవాడు కూడా ఆయననే నా హార్మోన్స్ బ్యాలెన్స్ గా ఉండాలా అంటే ఆయనకే నేను ఈల్డ్ కావాలా అందుకే మనము అందుకే ఆయన చెప్తాడు నీ సహోదరిని ద్వేషించద్దు ఒకవేళ నీకు సహోదరు మీద కోపం ఉంటే ఏం చేయమన్నాడు సాయంత్రం కల్లా సాయంత్రం తర్వాత ఉండొద్దు అంటాడా లేదా అంటే డే అంతా ఉండొచ్చు నీకు కోపము సాయంత్రం మాయం కావాలది ఆయన చెప్పకపోయేవాడు అట్లయితే నీ హార్మోన్స్ నీకు అటువంటి ద్వేషానికి క్రియేట్ చేసేది అట్లయితే ఆయన చెప్పకపోయేవాడు వాక్యం అందుకు మనం ఇప్పుడు ఈ వాక్యాన్ని అర్పిస్తున్నాం సాయంత్రం నీకు ఈ ద్వేషం ఉండొచ్చు సహోదరుని మీద కానీ సాయంత్రం నువ్వు అది విడిచిపెట్టాలా నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బలి అర్పించడానికి వచ్చినప్పుడు ఏం చేయమన్నాడు నీ సహోదరుని ద్వేషిస్తూ నువ్వు బలి అర్పిస్తే అవసరం లేదు అటువంటి బలి ఈ సహోదరుతో పై సమాధాన పడి అప్పుడు తిరిగి వచ్చి బలి అర్పించాడు అంటే ఆయనకి బలి అవసరం లేదు యాక్చువల్ గా కాబట్టి ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకుంటున్నాం సెల్ఫ్ కంట్రోల్ అనేది మన ప్రభు నుంచి రావాలా నా అంతటా నేనేం చేయలేని కదా కాబట్టి ప్రభు తన ద్వారానే వీటన్నిటిని మనకి అనుగ్రహించగలడు ఇన్కంటినెంట్ అంటే లాక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ అని ఉంది ఇక్కడ అంటే క్రూరులు మనకి క్రూరత్వం ఉంటుందా దేవుని పిల్లలకి క్రూరత్వం ఎందుకు ఉండాలా ఉండొద్దు అంటే గ్రేట్ ఫాలింగ్ అవే అంటే ఏంటంటే పడిపోయిన వాళ్ళ గుణగణాలు ఇట్లా ఉంటాయి క్రూరత్వం ఉంటుంది దాని తర్వాత సజ్జన ద్వేషాలు అంటే సజ్జనులు అంటే మంచివారు జనం సజ్జనం సజ్జనులు అంటే మంచివారు మంచి అంటే గుడ్ పీపుల్ అని ఇంగ్లీష్ ఇక్కడ మంచి వాళ్ళని ద్వేషిస్తారు ఇంగ్లీష్ డిస్పైజ్ అని ఉంది అంటే स्रान मंवारी धनीक इवन जो हेटिंग किंगजेपैर्स आफ दोज हू आर्ड अच्छी त्रुणीकर अंत वारेवल द्वेष काोसपुच्छे पकवेमन दा तर नागो वद्यम नागो वच्न मुगे द्रोह द्रोहमेवार మోసం ద్రోహం అంటే మోసమే కదా మోహం మోసం చేయడం తర్వాత తర్వాత మూర్ఖులు వాళ్ళ హృదయం చాలా కఠినంగా ఉంటది దాని తర్వాత గర్వాంధులు ఆ దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా ఉంది వీరికి దేవుని మీద అంత ప్రేమ ఉండదు ఎందుకంటే ఆయన తెలివిస్తే ఆయన ప్రేమను కనుగొంటున్నా ఆయన కనుగొనడు ఎందుకంటే ఇట్లా ఉంటే మనుషులు దేవుడి ప్రేమ ఎక్కడ ఉంటది లోకంలో లవర్స్ ఆఫ్ ప్లెజర్ మోర్ దెన్ లవర్స్ ఆఫ్ గాడ్ అనుంది ఇక్కడ ఇది గ్రేట్ ఫాలోయింగ్ అవే ఎండ్ టైమ్స్ లో ఎవరు సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ ప్లెజర్ ప్లెజర్ ఏమి తిందమా ఏమి తరాగుదమా ఏమి ధరిస్తమా ఇదే వాడి లైఫ్ అంతా ఇది ఎక్కడ లేదు లోపాలనే ఉంది బ్రాండెడ్ లైఫ్ మా పిల్లలతో నాకు పెద్ద ప్రాబ్లం వాళ్ళ బ్రాండెడ్ బ్రాండెడ్ బ్రాండెడ్ అంటారు మొత్తం పాకెట్ ఎంపీ చేస్తారు అన్ని బ్రాండెడ్ ఎక్స్పెన్సివ్ అన్ని ఎక్స్పెన్సివే సరే మనం ఏదైనా ట్రెడిషనల్ ఫెల్ నేను నేనేం బ్రాండెడ్ బ్రాండెడ్ నేను ఎప్పుడు బ్రాండెడ్ వేయలేదు నాకు అంత ఇంపార్టెంట్ ఎందుకంటే బ్రాండ్ దానికి మనం ఎక్స్ట్రా డబ్బులు కడతాం అంతేగాని బ్రాండ్ లేకుండా మంచి క్వాలిటీ బట్టలు ఉంటాయి మంచి క్వాలిటీ వస్తువులు ఉంటాయి మనం వాడిన వాళ్ళం కాబట్టి తెలుసు దానికి పూలకి బ్రాండ్ ఉందా పండ్లకు బ్రాండ్ ఉందా అవి నాచురల్గా వచ్చినాయి కదా వాడు ఏదో కంపెనీ వాడు బ్రాండ్ చేస్తే నువ్వు దాని బ్రాండ్ నేను బ్రాండెడ్ కొనుక్కున్నా సెట్ అని పోయి కనుకొస్తారా అలా ఆరిపోతున్నా ఎందుకంటే నా మొబైల్ ఫోన్కి వస్తే వాళ్ళు ఎక్కడ ఖర్చులు పెట్టినా వాళ్ళు ఎక్కడ పోయి ఏం కొన్నా తక్కువ ఎట్లుంటే బ్రాండ్ నువ్వు పెడుతున్నావు కానీ బ్రాండ్ సృష్టి ఆ ఫ్రూట్ కానీ అది వాడు కూడా కంపెనీ వాడు వాడి కంపెనీ స్టిక్కర్ వేసుకుంటే వాడి కంపెనీది అది అది సృష్టి ప్రభు నుంచి వచ్చింది దాన్ని నువ్వు బ్రాండ్ వేసి అది మోసం నేను చెప్పేది ఏంటంటే అది మోసం అన్నట్టు తర్వాత చూడండి ఐదవ వచనం హాల్ స్టార్ ఇక్కడ నేను క్లోజ్ చేస్తాను ఐదవ వచనంలో చివరి క్యారెక్టరిస్టిక్ ఏంటంటే పైకి భక్తి కనిపిస్తాం ఆలయలు చేస్తు పాటలు పాడతాము ఉపవాసాలు ఉంటాము వర్షిప్లు చేస్తాము గంటలు గంటలు వాక్యం చెప్తాము అన్ని చేస్తాం కానీ దేవుని శక్తి వాళ్ళలో ఉండదు అంటే దేవుని ఆత్మ వాళ్ళలో ఉండదు శక్తి అంటే దేవుని శక్తి అంటే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ వాళ్ళలో ఉండదు ఎండ్ టైమ్స్ లో ఫాలింగ్ అవే ద గ్రేట్ ఫాలింగ్ అవే పడిపోయిన వారి జీవితంలో ఇవి ఉండవు కాబట్టి ఇందులో ఇప్పుడు మనం క్లా వాక్యాన్ని ముగించుకోకముందు ఇందులోని ఏ గుణమైన నాలో ఉందా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఏమో పాయింట్స్ చూసినా మనం ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ క్వాలిటీస్ నాలో ఏమైనా ఉన్నాయా అని నేను పరిశీలించుకోవాలి ఈ క్షణం ఇప్పుడు ప్రార్థనలో ఎందుకంటే ఇటువంటి గుణగణాలు ఉంటే నువ్వు పడిపోయిన వాడివే పడిపోయిన దానివే కానీ మనము నిలబడ్డ కదా ఎన్నిసార్లు పడిపోతావు ఎన్నిసార్లు తిరిగి లేస్తావు మనము ఒకసారి పడిపోయి తిరిగి లేచినాక మళ్ళా మనం పడిపోవద్దు ఎందుకంటే ఇవన్నీ తెలిసిన పడిపోతే వాణ్ణి తిరిగి వెలిగించడం అసాధ్యం అంటాడు పౌరుడు ఇక్కడ హెబుల్ అష్ట పత్రికలు అంటారు అటువంటి వాడిని వెలిగించడం అసాధ్యం ఎండ్ టైమ్స్ లో అది గ్రేట్ ఫాలింగ్ అవే వాళ్ళని అసాధ్యం వాళ్ళని సరిచేయడం అసాధ్యం అక్కడ ఉండ అటువంటి స్థితిలో పడిపోకముందే మనం జాగ్రత్త పడాలా పరిశీలించుకోవాలి ప్రతిరోజు వీటన్నిటిని క్లారిఫై చేసుకోవాలి నా జీవితంలో ఏవేమైనా గుణగణలు ఉన్నాయా ఈరోజు సెల్ఫ్ లవ్ ఉందా సెల్ఫ్ లవ్ అంటే నిన్ను నువ్వే విగ్రహంగా చేసుకున్నావు కదా కాబట్టి ఆ క్యారెక్టరిస్టిక్ మరలుందా ఆరగెన్స్ ఉందా గర్వం ఉందా ద్వేషం ఉందా ఇన్కాంటినెంట్ అంటే వితౌట్ సెల్ఫ్ కంట్రోల్ జోష్లకు వెళ్ళిపోయి ద్వేషిస్తున్నామా కొట్టేస్తున్నామా మనుషులని ఈ గుణగణాలు నాలో ఉన్నాయో లేవో పరిశీలించుకోవ్వా అన్న ప్రార్థన నీకు అవసరం ఇవచ్చు ఆయన నమ్మదగిలిన వాడు ఖచ్చితంగా ఒకవేళ ఉంటే వీటిని తీసుకెళ్లే ఎందుకంటే అందుకొరికే ఈ వాక్యం చూపిస్తుంది ఒకవేళ నీలో ఇటువంటి గుణగణాలు ఉంటే మటుకు ఆయన నుంచి నువ్వు మెప్పులు పొందలేవు అవి ఆగిపోతాయి ఆయన పంపడని కాదు టెంపరీగా అక్కడ ఆగిపోతాయి నీ జీవితం రావాల్సిన మేల్లు ఈ గుణగణాలు విడుదల పొందితే ఆయన బిడల్లాగా ఉంటాం అందుకే క్రీస్తు కలిగిన మనసు మీరు ధరించుకున్న ఆయనకి లేవి గుణగణాలు మన ప్రభుకి గుణగణాలు లేవు కాబట్టి మనకు కూడా ఆ గుణగణాలు ఉండద్దు అప్పుడు ఆయన మనసు మనం ధరించుకున్న వాళ్ళం కాబట్టి ఆయన నుంచి మెప్పులు పొందడానికి రెడీ ఉంటాం కాబట్టి నీ ప్రార్థనలు ఏమవుతున్నాయి అన్ని పాత్రలలో అక్కడ జమ అవుతున్నాయి కానీ ఎందుకు వాటికి జవాబు వస్తలేదు ఒకవేళ ఈ గుణగణాలు ఆయా ఆ ప్రేయర్ ఫ్రూట్స్ ని తీసుకురానికుండా చేస్తున్నాము ఈ గుణగణాల నుంచి మనం విడదల పొందాలా అటువంటి కృపాన్ని ప్రభు మనకు అనుగరించాలా కొంచెంసేపు కళ్ళు మూసుకొని చేతులెత్తి దేవుని ఆరయించాం ప్రభు నాలో ఇవేమైనా గుణగణాలు ఉంటే పింఛన్ ఆయన మేము ఖచ్చితంగా అపాయకరమైన దినములలోనే ఉంటున్నాం ప్రవ్వా కాబట్టి ఇవి అంత్య దినములు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు ప్రవ్వా ఎక్కడి నుంచి ఏం జరుగుతుందో తెలియదు ప్రవ్వా ఏ దేశము ఏ దేశం మీదకి బాంబులు వేయబోతుందో కూడా మాకు తెలియదు నేను మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఈ ప్రాంతంలో భూకంపాలు రాబోతున్నాయని మోర్ దెన్ థర్టీ ఇయర్స్ నుంచి మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్కి పెద్ద భూకంపం రాబోతుందని ప్రభావ ఏ క్షణంలో ఏ అపాయం జరుగుతుందో మాకు తెలియదు అయినా కానీ మేము భయపడం ఒక్క క్షణంలోనే మా శరణం నుంచి ఆత్మ మీ సన్నిధి జరుగుతుంది ప్రభ ఒకటే క్షణం ఫ్యూ సెకండ్స్ కాబట్టి మేము భయపడం మా శరణకి ఏమవుతుందో అని స్వార్థ తయారైపోయింది లోకం మతపరమైన జీవితం క్రైస్తవ జీవితం సెల్ఫిష్ గా తయారైంది ప్రవ్వ ధనాపేక్ష ఎక్కడ చూసినా ప్రాస్పెరిటీ ఆస్పలి అయిపోయింది ప్రవ్వ మెయిన్ లైన్ చర్చెస్ అట్టనే తయారైనాయి బ్రదరింగ్ చర్చలు అట్టనే తయారైనాయి ఇవాంజలికల్ చర్చెస్ అట్టనే తయారైనాయి ప్రవ్వాంత కోస్తల చర్చెస్ అట్టనే తయారైనాయి ఒకప్పుడు కరెక్ట్ గా ఉండే ఇప్పుడు అవన్నీ అట్లనే తయారైనయి బోస్టింగ్ ఎక్కువ అయిపోయింది ప్రవ్వా ఈ సంఘంలోకి వస్తే నువ్వు రక్షింపబడతావు ఈ సంఘంలోకి వస్తే నువ్వు ఎత్తబడతావు ఈ సంఘంలోకి బోస్టింగే సంగాలు ఆశ్రయించబడతావు అహంకారము దూషణ తల్లిదండ్రులకు అవిధేయత కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అఫెక్షన్ లేనివారు అతి ద్వేషులు అపవాదకులు ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ క్రూరులు మంచివారిని ద్వేషించేవారు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు ప్రవ్వ ఈ లోకంలో ఉన్నారు ముఖ్యంగా మీ సంఘంలోనే ఉన్నారు ప్రవ్వ అందుకు మీరు వేదనతో వీటన్నిటిని మాకు చూపిస్తారు మాకు కూడా అదే వేదన పట్టుకుంది ప్రభావ ఇప్పుడు ఏ రీతిగా వీటిని చూపించాలా మనసులో ఇటువంటి గుణగణాలు మాలో ఉండకుండా సాయపడమని ఈ రాత్రి సాయంత్రం సన్న మేము ప్రార్థిస్తున్నాం చూపించండి ప్రభావ ఈ ఒక్కటి ఇంట్లో ఏ ఒక్కటి ఉన్నా గాని ఆది మేము విడిచిపెట్టాలా ఒప్పుకొని ఈరోజు మీ కనికరం మేము పొందాలా మీ కృపలో మేము జీవించాలా మీరు తప్ప ఎవ్వరు మాకు ఆదరణ ఇవ్వలేరునైనా ముఖ్యంగా ఈ కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ కుటుంబం పట్ల మీకు దృష్టించామని ప్రార్థిస్తాం ఇక్కడ ప్రతి ప్రార్థన మీ సన్నిధికి చేరిందని నేను విశ్వసిస్తున్నాను ఈరోజు వాటికి తగిన ప్రతిఫలం మీరు ఇస్తారంగా విశ్వసిస్తాం ప్రభు మీరు అక్కడ ఎంతో సమీపం ఉంది అవన్నీ సూచనలు నెరవేర్తున్నాయి చాలా క్లోజ్ నియర్ హ్యాండ్ ఒక హ్యాండ్ స్ట్రెచ్ దగ్గరలో ఉన్నట్టు నేను అనుకుంటున్నాను ప్రభుత్వ ఈ అంచు చివరికి భాగానికి మేము వచ్చేసినాం యుగ సమాప్తి చివరి అంచుకి ఏ క్షణంలో యుగం ముగిసో తెలియదు ఎక్కడ చూసినా లాలేస్ గవర్నమెంట్ లో లాలేస్ పోలీస్ సిస్టమ్ లాలేస్ సుప్రీం కోర్ట్స్ లో లాలేస్ హైకోర్టు లో లాలేస్ ప్రతి దశలో బిజినెస్ లో లాలేస్ రిలీజన్ లో లాలేస్ ఫ్యామిలీస్ తల్లో లాలెస్ సొసైటీస్ తల్లో లాలెస్ ప్రవ్వా ఎక్కడ చూసిన లాలెస్నెస్ విజృంభించి విలేతానం ఆడుతుంది అయినా కానీ ప్రవ్వా ఈ లోకపు రాజ్యములు అన్ని మీ రాజ్యంగా ఉను ఆ వాక్యం నెరవేరే కాలానికి మేము సిద్ధపడుతున్నాం మీరు త్వరగా వచ్చినప్పుడు వీటన్నిటినీ మీ రాజ్యాలుగా మార్చుకుంటారు దాని కొరకు మేము ప్రయాసపడుతున్నాం అయినా अनेक वीट चूपी ना वाल जीवन सरी चेस प्रयास प्रभा वाग प्रभा सर्वस्व संपादी वी आत्मा बोग वाली लाभ लेना लाल अवे ग्रेट फाल अवे आल स्टार्ट प्रभा ప్రపంచమంతట విస్తరించింది అది భ్రష్టత్వం మొదట భ్రష్టత్వం సంభవించాకనే అంతే దినం కాబట్టి ఇప్పుడు భ్రష్టత్వం మేము ప్రపంచమంతటా చూస్తున్నాం ప్రతి దేశంలో క్రిస్టియన్ కంట్రీస్ కూడా ఉంది ప్రభావ భ్రష్టత్వం బాహటంగా కాబట్టి ఇది ఖచ్చితంగా అంతే దినం అపాయకరమైన దినం మమ్మల్ని త్వరగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం మా విమోచన దినం కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభా ఏ క్షణంలో ఈ లోకం ముగిస్తుందో మాకు తెలియదు కానీ ప్రభావ మేము చింతం భయపడం మీ యొక్క రాకర కొరకు సిద్ధపడినా ఎదురు నిరీక్షణ అదే ప్రభా కుటుంబం రాస్తున్న వీళ్ళన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ ఆగిపోయిన ఆ యొక్క ఆశలు అన్నిటిని ఆటంకపరచ ప్రతి చీకటి దురాత్మ అంధకార శక్తులని మంత్రశక్తులని యేసుక్రీస్తు పరిషు నామం పాతలంలో బంధిస్తున్నాం మీరు మహిమ ఉందండి ఫాదర్ ఏ రీతిగా సేవ చేసిందో వీళ్ళందరూ సేవ చేయాలా ప్రభు అతని ఎక్కువ సేవ చేయాలా ప్రభు అటువంటి సేవకులను తయారు చేసి మీరు మహిమను ప్రార్థిస్తున్నారు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 స్తోత్రం ప్రభు పరిశుద్ధ వేసే మీకు వంద ప్రా యొక్క సిస్టర్ గురించి మేము ప్రార్థిస్తున్నాం తన జీవితం రావసిన మేలు అనుగ్రహించండి ఓ ప్రభు ముఖ్యంగా తన కుటుంబికులను అందరినీ రక్షణ నడిపించుకోని నైనా మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం సిస్టర్ ని ఆశ్రయించండి తన హృదయాంఛన తీర్చండి తను రావాల్సిన మేలు అనుగ్రహించండి తన ప్రార్థనా మీకు తెలుసు ప్రభు అది త్వరగా అనుగ్రహించి మీరు మహిమానందమని ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాడు తన చెట్టు కంచి వేయండి తన చదువుల సేపడి గొప్ప సాక్షిగా లేవనెత్తండి నేను వీళ్ళ చెట్టు వీళ్ళ చుట్టూ కంచెయండి వీళ్ళ భవిష్యత్తును ఆశించిన మేలు అనుగ్రహించండి ఆగిపోయిన ప్రతి తన నడిపించి మీరు మహిమందమని మీ నీతి సత్యాన్ని ప్రకటించే సేవకులుగా తయారు చేయమని బాబు చుట్టూ కంచెవేయండి మీ కొంతా పెట్టుకోమని మహిమందమని ప్రార్థిస్తున్నాం పిల్లలకి తల్లిగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం అది వాగ్దానం ప్రవ్వ ఆ వాగ్దానం తన జీవితం నెరవేర్చి మహిమానందం ప్రార్థిస్తున్నాం నేను లేదా ఇచ్చే మ్యారేజ్ సెటిల్ చేయండి ప్రవ్వా ఆటంక చీకటి దురాత్మ అంధకార శక్తులను ఏ పాల్లో స్పందిస్తున్నాం గొప్ప తన చుట్టూ కంచెపెట్టండి రాకపోకలతో మీకు ఒక గొప్ప సాక్షి పెట్టుకోండి ఫాదర్ ని జ్ఞాపకం చేసుకోండి తన సేవ ని జ్ఞాపకం చేసుకుని తనకు రాస్తున్నారు కుటుంబాలకి రావచ్చు మేలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం బ్రదర్ ని ఆశ్రయించి పట్ల గొప్ప జ్ఞానం చేత నింపి నడిపించాం తన కుటుంబం పట్ల అద్భుతాలు చేకూర్చామని ప్రార్థిస్తున్నాం బ్రదర్ ని ఆశ్రయించండి చేసిన బిజినెస్ ని ఆశ్రయించండి అయితే ప్రాజెక్ట్స్ ఇన్కంప్లీట్ గా ఉన్న ప్రాజెక్ట్స్ ని త్వరగా సక్సెస్ఫుల్ గా చేయమని ప్రార్థిస్తున్నాం రావసిన మేలు అనుగ్రహించండి మీకొర సేవలు కూడా నడిపించి మహిమను ఉందామని ప్రార్థిస్తున్నాం శించి పర్లకిపు జ్ఞానం చేత నింపి నడిపించండి వినీతి సత్యాన్ని ప్రకటించాలా వాక్యం ప్రకటించాలా వీడ వాక్యం ప్రక ప్రకటిస్తుంటే అనేక రక్షణ పొందాల ప్రభా దుష్ట మనుషులను విడిచిపెట్టి పాల్పోవాలా ప్రభావ అటువంటి అభిషేకం అనుభవించండి వేదనాశించి తన వీడి భార్య అని తన బాబుని కాపాడండి భార్యను రక్షించుకోండి మంచి ఆరోగ్యం చేయండి నేమ్స్ సంప్రమైన హీలింగ్ అయించండి ప్రభావ మీ కృపండి తండ్రి ఈ కుటుంబాన్ని మీ రాకరవారి పరుచుకోండి ప్రభావ ఒక దినం మేమందరం కలిసి మిమ్మల్ని స్థుతించాలా మీ సరిధిలో కలిసి ఓ ప్రభావ వీరితో పాటు కలిసి మిమ్మల్ని గనపరచాలా అటువంటి కుటుంబానికి ఈ తయారు చేసి మీ రాకవరస పరుచుకొని మీరే మహిమను ఉందమని రానయ్యిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ప్రభా త్వరగా రమ్మని అపవాడిపై నిరంతరం మన పరమైన ఏ శ్రీ క్రీస్తు కృప సమదూ మనందరికీ సదాకాలం తొడైన